సూతం మెసు ప్రభా పర్సన్న దీవ నీతి మంత్రుల ఇజ్రాయల్ అయిన పర్సున్న దీవానికి శోతం మీ కృపలా జ్ఞాపకం చేసుకోండి నా దీవానికి శోతం చేసాం యశ్వ్రభా ఈ దినం మాకు నీకు సోతాలు చేసాం ప్రభా మాతో మీరు మాట్లాడండి అలనియ నా దీవానికి శోతం రాణి బిడ్డలు నడిపించి ఆటగిదాలు కాల్చండి నా దీవానికి శ్రోతం చేసాం మన ఇంకా యాస్కర చూపించండి ఒక్కని ఇచిపెట్టాలా అలనియ నా దీవానికి సొతం భయంకర దినాల్లో నా దీవానికి సుతం భయంకర చీకటికటి చీకడం శుభకాలంలో ఉన్నాం మిశ్వ ప్రభా మీరే సాయకుండి వాక్యం దా బలపరిచి సిరపరిచి అలా అందరు నడిపించి ఆదివంతు ప్రభావీ ఆత్మ దర నడిపించి మనీ స్వామిన్యా స్నేహితుడా నా ప్రియుడా నా దైవ నా ఈశ్వర నా ప్రియుడా నా కరివీ నివేనడా నా నా ప్రియుడా నా దైవమా na esayya na ka parivi kachiti vi lahu terivi nivenay na segh kudava na priyuda na daivama na esayya కన్నీరంతుడచి తివీ బాదాల బాపి తివీ కన్నీరంతుడచి తీవీ బాదాల బాపి తివీ నా స్నేహితుడా na priyuda na devama na esayya nee cheetulato nanu chesithivi kanu paapala ka paadithivi nee cheetulato nanu chesithivi kanu paapala कपाडी किवी ना स्नेहितुणा ना प्रियुणा ना देवामा ना एषय वंदनमैया वंदनमैया वंदनमैया ना एषय Hallelujah Hallelujah Hallelujah Hallelujah Na sree kura Na priyuda Na daivama Na yesayya Yesu raja Na priyuda స్నేహితుడా నా ప్రియుడా నా దైవామా నా ఏ అయ్యప్ప శ్రవణ్ బ్రదర్ ఒక పాఠ పాడి బ్రదర్ శ్రవణ్ బ్రదర్ లైవ్ వచ్చింది అలాగే ఓకే మహాగనుడు మహోన్నతుడు సర్వ శత్రుడు యసు సర్వతుడు సర్వశక్తుడు యసు సర్వనతుడు మహాగనుడు మహోన్నతుడు సర్వశక్తుడు యసు సర్వతుడు సర్వ శక్తుడు యసు సర్వతుడు eese neeku aashrayamu aayana neeku kotayagunu eese neeku aashrayamu aayana neeku kotayagunu devudani neevu nammo konumu ೇವුණිනී වූ නమ్ముකොනුමු ආයම නිරලවිශමින්පුමු ආයම නිරලවිශමින්පුමු මහගනෙර මහෝනතුඩු සර්වශක්තුරු යසපෝර නතුඩු සර්වශක්තුරු යස සර්ව නතුඩු వేట కాని ఊరి నుండి గుడిపించును వినాశనమ రాకుండ నిన్ను కాయును వేట కాని ఊరి నుండి విడిపించును వినాశనమ రాకుండ నిన్ను కాయును తనరేకల తో నిన్ను కప్పును తనరేకల తో నిన్ను కప్పును కేడము మోయుచు నిన్ను కాయును కేడము మోయ యుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోనతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు వెయ్యి మందిని ప్రక్క పడి ఉండగా పదివేలు కూడి ప్రక్క కూలి పడగా వెయ్యి మందిని ప్రక్క ఉండగా పదివేలు కుడి ప్రక్క కూలి పడగా అపాయము నీకు సంభవింపదు అపాయము నీకు సంభవింపదు ఆ ప్రభువేణి ప్రక్కనుల చూను ఆ ప్రభువేణి ప్రక్కనుల చును మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తుడు ఏసు సర్వోన్నతుడు సర్వశక్తుడు ఏసు సర్వోన్నతుడు నీదు పాదములకు రాయి తగలదు దూతలు చేతులతో ఎత్తు పనురు తలు చేతులతో ఎత్తుకొందురు ఇసునామ మెరిగి నీవు నిలువు ఇసునామ మేరిగి నీవు నిలువుముకు గణతనిచ్చును ఆేసే నీకు గణతనిచ్చును మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తుడు శ్రవణ్ వాయిస్ తినిపిస్తుంది హలో శ్రవణ్ పాట అయిపోయింది శ్రవణ్ బెదారు దిలీప్ బేదర్ అమ్మా మీరు పాట పాడారు దిలీప్ తర్వాత మెర్సీస్ ఇస్తారు దిలీప్ బేదార్ పాడండి ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా ప్రేమించేదా ప్రేమించేదా ప్రేమించేదా ప్రేమించేదా ప్రేమించేదా నా ప్రాణం ఉన్నంత వరకు నే మట్టిలో చేరే వరకు ప్రాణం ఉన్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణం ఉన్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు ఆరాధించదేసు రాజా నిన్నే ఆరాధించేదాం ఆరాధించదేసు రాజా నీకే ఆరాధించేదా ఆరాధించేదా ఆరాధించేదా ఆరాధించేదా ఆరాధించేదా ఆరాధించేదా నా ప్రాణం ఉన్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణం ఉన్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణం ఉన్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణం ఉన్నంత వరకు నీ మహిమాల్లో చేరే వరకు ప్రార్థించేదా యేసు రాజా నీకై ప్రార్థించేదా ప్రార్థించేదా యేసు రాజా నీకే ప్రార్థించేదా ప్రార్థించేదా ప్రార్థించేదా ప్రార్ ప్రార్థించేదా ప్రార్థించేదా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు సేవించేదా యేసు రాజా నిన్నే సేవించేదా సేవించేదా యేసు రాజా నిన్నే సేవించేదా సేవించేదా సేవించేదా సేవించేదా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 మట్టిలో చేరే వరకు నా ప్రాణం ఉన్నంత వరకు నీ మహిమలో చేరే వరకు జీవించేద యసు రాజా నీలో జీవించేదా జీవించేదయసు రాజా నీకై జీవించేదా జీవించేదా జీవించేదా జీవించేదా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 నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రేమించేదాయసు రాజా నిన్నే ప్రేమించేదా ప్రేమించేదాయసు రాజా నిన్నే ప్రేమించేదా ఆరాధించదురాజా నిన్నే ఆరాధించేదా ఆరాధించేదేసు రాజా నిన్నే ఆరాధించేదా ప్రార్థించేద యేసు రాజా నీకై ప్రార్థించేదా ప్రార్థించేద యేసు రాజా నిన్నే ప్రార్థించేదా సేవించదయ రాజా నిన్నే సేవించేదా సేవించేదేసు రాజా నిన్నే సేవించేదా సేవించేదా సేవించేదా సేవించేదా నా ప్రాణమున్నంత నే మట్టిలో చేరే నా ప్రాణం నీ మహిమలో చేరే నా ప్రాణం నే మట్టిలో చేరే వరకు నా ప్రాణం ఉన్నంత వరకు నీ మహిమలో చేరే వరకు జీవించేదయేసు రాజా నీకై జీవించేదా జీవించేదా ఏసు రాజా నీకై జీవించేదా జీవించేదా జీవించేదా జీవించేదా జీవించేదా జీవించేదా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 ప్రాణమున్నంత వరకు నీ మహిమలో ఛేరే వరకు ని మహిమలో చేరే వరకు అలలియా బ్రదర్ ప్రైజ్ లాడ్ రవి బ్రదర్ అలలియా థ్యాంక్ యూ ప్రదర్ బ్రదర్ ప్రైజ్ లాడ్ ప్రార్థిస్తాం పరశోధర బాగు దేవ ఇస్రాయల గొప్ప తండ్రి మీ కృత్య తెలుసు తులుస్తోత్ర ఆరోపించుకుంటున్నాం నైనా ఈ ఉదయం నుంచి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడు విషయంలో తండ్రి ఓ ప్రభావ మేము పరిశ్రమలు పడకుండా అని కానీ ఓ ప్రభ మీరే మాకు సైకిల్ గుణి నడిపిస్తున్నారు అయినా ప్రతి శ్రమలుగు మమ్మల్ని నడిపిస్తున్నారు కాని ప్రభా మమ్మల్ని విడిచిపెట్టలేదు గాడ్ అంధకార లోయలో సంచరించిన గాని ఏ అబ్బాయం మాకు సంచరించలేదు ప్రభావ అవును ప్రవ్వ ఆయన చీకటి శక్తులు తండ్రి ఏవి మమ్మల్ని పంపుటలేకపోయినాయి ప్రవ్వా అవును ప్రభా మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అన్న వాక్యం ప్రతిసారి మాకు జ్ఞాపకం చేస్తుందైనా అవును ప్రభా మీ వాక్యమే మమ్మల్ని ఆదరిస్తుంది మీ వాక్యమే మాకు ఆదరణ ప్రభావ మీ వాక్యమే మాకు ఆశ్రయం ప్రభ మీ వాక్యమే మాకు బలం అవునైనా అటువంటి వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే తండ్రి మేము మీ నుంచి బహుదూరం వెళ్ళిపోతాం మీ సన్నిధి మాలో లేకపోతే మాలో తను మరి దుష్టు అవకాశం వచ్చినట్లయినైనా కాబట్టి మా హృదయంలో నూతనంగా జన్మించమని ప్రార్థిస్తున్నాం ఈ మధ్యాహ్న కాలం ప్రభా మిమ్మల్ని ప్రేమించాలా సేవించాలా పర్వ నిండు మనసుతో మళ్ళీ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మీ గుర్రలంగా ఆస్తారన్నారు నైనా కాబట్టి ఆ సేవలు నడిపించమని ప్రార్థిస్తున్నాం ఇక తిమ్మల్ని మధ్యాహ్నం మాత్రం మాట్లాడండి బలపరచండి స్థిరపరచండి మమ్మల్ని మీ రాక్ష పరచుకోండి ముఖ్యంగా ఒక పని నిమిత్తమై మిమ్మల్ని మమ్మల్ని అందరినీ ఏర్పరచుకున్నారు ఆచారబద్ధంగా జీవించకుండా మతం నుంచి బయటికి తీసుకొచ్చి ప్రభ్వా మీ నీతి సత్యాన్ని అనేట్లో ప్రకటించాలా ఎంతోమంది ఆడు జాతుల వాళ్ళు ఉన్నారు కొండ తెగల వాళ్ళు ఉన్నారు వారికి ఎవ్వరు పోయి చెప్పలేకపోతున్నారు తండ్రి సేవకులు పోలేని స్థితిలో ఆశ ఉన్న గానీ పోలేని స్థితిలో ఉన్నారు ప్రభా కానీ ప్రభా పోలేని స్థితిలో ఉన్నా ఆశ కలిగిన వారు ఉన్నారు ప్రభా కానీ ఛేదించుకుని ప్రతి శారీరకమైన సమస్యలని మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వదనాలు కాబట్టినైనా మేము పోకుండా పోయే వాళ్ళని బలపరచాలా సపోర్ట్ చేయాలా అటువంటి సేవలు మమ్మల్ని నడిపించమని ఏ సుకరిస్తున్నామన్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆంబెన్ ఈ లోకంలో మనకి శ్రమలు తప్పవు అన్న అంశం గురించి నేను క్లుప్తంగా మీతో ధ్యానించాలనుకుంటున్నాను వాక్యపు అంశం ఈ లోకంలో మనకి శ్రమాలు తప్పవు కానీ ఒక విషయం అర్థం చేసుకోవాల మీరు ఇంటర్నెట్ లో వెతకండి ద ప్రాబ్లం ఆఫ్ సఫరింగ్ అని ఎన్ని లక్షల పేజెస్ ఉంటాయో అవి ఎంత ధ్యానిస్తున్నా కానీ ఒకటి నేను గడిచింది ఏంటంటే అవి చాలా నేను ఇప్పుడు కాదు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి మనుషులు పడే శ్రమలు ఎందుకు దేవ ఎందుకు నాకు ఈ శ్రమ నడుతారు కదా అవును నేను అడతా ప్రభావం మళ్ళీ ఎందుకు ప్రభావాలకు శ్రమలు గుండా పోలిస్తున్నాను అన్నప్పుడు మనకు చూపించిన దేవుడు ఎందుకంటే రక్షణ అనుభవం పొందినాక ప్రతి ఒక్కరు శోధింపట్టకు చేత దేవుని యొక్క ఆత్మనే నడిపిస్తారు ఎందుకంటే పరిశుధాత్మ మనకు అనుగరించబడిందే దాని అయితే ఏ సేవకుడు ఏ పాస్టర్ ప్రకటించడం నేను వినలేదు నా లైఫ్ లో ఎక్కడ వినలేదు ఎక్కడ చదవలేదు కానీ నాకు ఒకరోజు దేవుడు అది చూపించుంటే దేవుని వాక్యం ధ్యానిస్తుంటే ఎందుకంటే మధ్య మనం బాప్తిజమాలకి సంబంధించిన సేవలు ఉంటాం కాబట్టి చాలా మంది బాప్తిజం పొందినారు ఈ లాక్డౌన్ లో దగ్గర దగ్గర ఒక మంది బాప్తిజంలు పొందినారు అది గొప్ప కార్యం కదా దేవుని దృష్టిలో అయితే ఈ బాప్తిజమాలు సంబంధించిన బోధ అక్కడక్కడ ప్రకటిస్తున్న నేను వాక్యం చూస్తున్నప్పుడు నాకు అప్పుడు ఆ విషయం జ్ఞాపకానికి వచ్చింది కరెక్టే కదా దేవుడు ఎందుకు ఇటువంటి ఈ శ్రమ శ్రమల గుండా మనల్ని పోనిస్తుండని అయితే ఈరోజు కొన్ని విషయాలు నేను మీ తను పంచుకోట నిన్న అనుకుంటా నిన్న నేను మన టూ థౌసండ్ ట్వెల్వ్ లో మనకు ఒకటి సర్వీస్ ఉండేది ఇంటర్నెట్ సర్వీస్ టూ థౌసండ్ ట్వెల్వ్ లో ఎంతమంది ఉన్నారో మనతో పాటు నాకు తెలియదు కానీ డ్రాప్ అని ఒక సర్వీస్ వాడేటోళ్ళం మనం ఆ రోజులలో ఈ డ్రాప్ సర్వీస్ ఏంటంటే మన రికార్డింగ్స్ అన్ని అక్కడ పెడితే ఆటోమేటిక్ గా ఎవరెవరికి డ్రాప్ అకౌంట్ ఉందో వాళ్ళకి వెళ్ళిపోతాయి ఆ వీడియో ఆ ఆడియో ఫైల్స్ ఇప్పుడంటే మనం ఆర్కైవ్స్ లో పెట్టి వెబ్సైట్ ల పెట్టి ఏ రోజు దా రోజు అప్లోడ్ చేసి వినిపిస్తున్నాం గానీ ఎప్పుడన్నా వినొచ్చింది ఆ డ్రాబాక్స్ ఏంటంటే మీకు హార్డ్ డిస్క్ ఉంది అనుకోండి హార్డ్ డిస్క్ అని మొబైల్ యాప్ ఉంది అనుకోండి డ్రాబాక్స్ యాప్ నేను ఇక్కడ నుంచి అప్లోడ్ చేయగానే ఆటోమేటిక్ గా మీకు అలర్ట్ వస్తుంది కొత్త వీడియో కొత్త ఫైల్ అప్లోడ్ అయింది కొత్త మెసేజ్ అప్లోడ్ అయిందని అట్లా మనుషులు దాన్ని డౌన్లోడ్ చేసుకొని వినొచ్చు లేకుంటే లైవ్ వినొచ్చు అన్నట్టు అటువంటి సర్వీస్ ఉండే అయితే కొంతకాలానికి మనం దాన్ని ఆపేషణం వాడడం ఎందుకంటే అందరికి ల్యాప్టాప్స్ ఉండవు అందరికి కంప్యూటర్స్ ఉండవు అందరికి ఆ మొబైల్ ఫోన్ యాప్స్ లేకుండా టూ ఎక్కడ ఉండే చెప్పండి అయితే నిన్న నేను చూసిన ఆ డ్రాప్ అకౌంట్ ఓపెన్ చేసి ఇంటర్నెట్ లో అన్ని ఫైల్స్ ఉన్నాయి మన టూ నుంచి రికార్డింగ్స్ మట్టపు గుండు రకరకాల అయితే అందులో వెతుకుతా ఉంటే ఒక్క ఒక్కటే వాక్యం నాకు కనిపించింది ద ప్రాబ్లం ఆఫ్ సఫరింగ్ అని శ్రమ అనేది ఒక సమస్య శ్రమ అనే సమస్య అన్న అంశం మీద ఒక్క గంట రికార్డింగ్ ఉంది నేను చూసిన అక్కడ టూ థౌసండ్ అంటే శ్రమలకు సంబంధించిన విషయాలు సాధారణంగా మనం ఎక్కడ ధ్యానించాం కానీ మనం టూ అనే ధ్యానించినాం కాబట్టి మనకి దాని అర్థం తెలుసు చూడండి కొరంతులు రాసిన పత్రిక నుంచి ఒక విషయాన్ని నేను చూపించినాక స్లోగా వాక్యంలోనికి మనం వెళ్తాం కొరింతీలు రాసిన మొదటి పత్రిక సారీ రెండవ పత్రిక సాధనగా ఎప్పుడు రెండో పత్రికగా మనం వెళ్తా ఉంటాం కానీ చదువుతూడు రెండో పత్రిక మొదటి పత్రికను చదువుతా ఉంటాం కొరింతీలు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము తులు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనం నుంచి ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాం తండ్రి మొదటి వచనం నుంచి దేవుని చిత్తమ్ము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలను మన సహోదరుడైన తిమోతియును కొరంతిలో ఉన్న దేవుని సంఘమునకు ఆకాయ ఉన్న పరిశుద్ధులందరి కొరకు శుభం అని చెప్పి రాయినది అంటే ఈ పత్రిక ఒక సంఘానికి రాయబడింది కాదు ఇక్కడ చెప్తుండు కొరంతిలో ఉన్న దేవుని సంఘంకు కొరంతి పట్టణంలో ఉన్న సంఘానికి తర్వాత ఆకాయ సంఘం కూడా ఉందట ఆకయ్య అనే ప్రాంతం అది ఇద్దరికి రాసింది పత్రిక కాబట్టి రెండో కొనుతలు రాసిన పత్రిక ఒక సంఘానికి సంబంధించింది కదా రెండు సంఘాలకు సంబంధించింది తర్వాత మన తండ్రి అయిన దేవునిండి ప్రభు అయిన ఏసుక్రీస్తుండయో కృపయో సమాధానం మీకు కలుగును గాక మనకి ఎప్పుడు మనం ఇది ఆశీర్వచనాలు పలుకు చెప్తా ఉంటాం పౌలు ఈ విషయాన్ని అనేక పర్యాలు మనకు జ్ఞాపకం చేస్తుంటాడు ఆశీర్వచనాలు నెడిక్షన్ అంటాం కదా అంతా అయిపోయినాక ప్రార్థన లాస్ట్లో ఎడిక్షన్ ఏంటి ప్రజలు అంటారు ఆశీర్వదం ఇవ్వండి బ్రదర్ ఉంటారు కదా ఆ రోజు ఆ త్రిత్వపు బోధలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృపయ్యు పశుధాత్మయం తల్లి సహవాసం ను సదాకాలం తొలగను కదా అని చెప్తా చాలా మంది సేవకులు అయితే నేను కొన్ని సంవత్సరాల ఈ ఆశీర్వచాలకు సంబంధించినవి పత్రికలలో ఎట్లా ఉందని ప్రతి పత్రికలో చదువుతా పత్రిక మీరు పౌలు పత్రికలు చదివినప్పుడు ప్రతి పత్రిక ప్రతి అధ్యాయం చివరిలో ఉంటుంది ఆశీర్వచనం అయితే రోమా సంఘం రోమా రోమిలో రాసిన పత్రిక నుంచి చివరి పత్రిక వరకు ఆయన రాసిన పద్నాలుగు ఉన్నాయి కదా మొత్తం పుస్తకాలు పౌలు పద్నాలుగు పత్రికలు రాసిండు ప్రతి పత్రిక ప్రతి అధ్యాయము చివరికి నేను చూసిన ఒకరోజు ఆసక్తితో అన్ని స్టడీ చేసిన ఎందుకంటే మనం బైబుల్ స్టడీ చేసేవాళ్ళం కదా స్టూడెంట్స్ మీ కాబట్టి ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉంటాం అన్నట్టు అయితే అట్లా చదువుకుంటా చదువుకుంటా వస్తే ఆయన లాస్ట్ ఇంకా కాలం ముగించక ముందు ఆ పౌలు చివరి పత్రికలకు వచ్చినప్పటికీ ఆయన ఆ రీతి ఆశీర్వచనాలు పలకలే ముత్తగా ఏరిస్త కృపా సమాధానం మీకు కలిగునిగా కనేసిండు అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అంతకాలం పట్టింది పౌలికి అర్థంగానికి తండ్రి అయినను కుమారుడైనను పరశురాత్మైనను యేసు ప్రభు కాబట్టి సమస్తము అయిన నామంలోనే ఆశీర్వచనాలు పలికేసి ఆయన లాస్ట్ క్వశ్చన్ అప్పటికి ఇక్కడ కూడా మనం అదే చూస్తా ఉన్నాము అయితే మూడవ వచ్చిన క్వచ్చినప్పటికీ కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్పందింపబడును గాక ఎందుకు చూడండి నాలుగవ వచ్చిన వచ్చినప్పటికీ దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారిని ఆదరించటకు శక్తి ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు అయితే ఎందుకు ఈ శ్రమ ఎందుకు అనేది ఆ రోజులలో రెండు వేల పన్నెండవ సంవత్సరంలో రికార్డింగ్స్ లో విన్నా నేను తర్వాత ఈ వాక్యం ధ్యానించినప్పుడు నాకు ఆ ఒక విషయం ఏంటంటే ఒకటైతే మనకు తెలిసిన విషయమే మనకి తప్పవ శ్రమలు చెప్పండి మన గ్రూప్ లో శ్రమలు అనుభవించిన వాడు ఒకన్నాడా ఒకరు చూపించండి అంత సుఖానంగానే జీవించిన వాళ్ళు మన గ్రూప్ కొందరు ర్లీ డేస్ లో శ్రమలు పొందినారు కొందరు రీసెంట్ డేస్ శ్రమలు పొందుతున్నారు కొందరు శ్రమలు ఇంకా చూస్తూనే ఉన్నారు కొందరు రీసెంట్లీ శ్రమలకి వెళ్ళి కూడా వచ్చిన ఉన్నారు మన మధ్యలో చెప్పండి శ్రమ లేకుండా జీవితం ఉండదు క్రైస్తవ జీవితంలో ఎందుకు అంటే ఇక్కడ ఉంది వాక్యం ప్రతి ఒక్కరికి శ్రమలు తప్పవు అయితే దేవుడు ఎందుకు శ్రమలకుండా పోలిస్తాడు అంటే అనేక పర్యాలు మనం చూసినాము నీ యొక్క విశ్వాసం పరీక్షంపడకు సువర్ణంగా మారుటకు శోధింపబడుటకు అగ్నిగుండ బంగారం వెళ్ళి అది మేరుటకు ఎన్నెన్నో విషయాలు జ్ఞాపకం చేసిండు తర్వాత ఆ ఉబ్బిపోకుండా గర్భించకుండా అతిశయించకుండా ముళ్ళు పౌలు అంటాడు కదా ముమ్మారు ప్రార్థన చేసిన నా కృప నీకు చాలన్నాడు కాబట్టి తప్పుతదా ముళ్ళు ఉంటుంది లైఫ్ లాంగ్ ఉంటుంది అన్న అక్కడ జ్ఞాపకం చేస్తుండే కొందరికి నేను చూస్తుంటాను అలర్జీస్ ఉంటాయి నాకు దీర్ఘకాలపు అలర్జీ ఉండేది ఎన్ని సంవత్సరాలు నేను దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు ఆ శరీరంలో అలర్జీతో అనుభవించిన దాని దగ్గర దగ్గర ఒక ఇరవై సంవత్సరాలు నేజల్ అలర్జీ అంటే ఆ ముక్కు చల్లదనము ఏదన్నా మసాలా స్మెల్స్ కానీ ఈ సెంటు వాసన గానీ పీలిస్తే అలర్జీ అయిపోతే అది హాఫ్ అవర్ వరకు స్నీజింగ్ ఉండేది నేను సైన్స్ స్టూడెంట్ కాబట్టి ఎన్నో రకాల అనాటమీ స్టడీస్ నేజల్ అనాటమీ ముగ్గు లోపల ఏముంటుంది అవన్నీ స్టడీ చేసిన అంత ధీర్గా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది అయినా కానీ దాని మీద నేను విజయం పొందలేకపోయినా ఎందుకంటే సరే నాలెడ్జ్ ఉండొచ్చు కానీ సమస్య అర్థమయ్యొచ్చు కాని పరిష్కారం మీద లేదు మళ్ళీ డాక్టర్ల దగ్గర ఉందంటే ఎన్ని డాక్టర్లు మార్చినాను ఒక్కడు ఇద్దరు కాదు ఎంతో మంది డాక్టర్లు మార్చిన అయినా కానీ నాకు పరిష్ పరిష్కారం రానే రాలేదు ఒక్కొక్కరు ఒక్కొక్క లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకడైతే చివరికి చిన్న సర్జరీ చేస్తాను ఈ కన్నాడు చూడండి ఎంతో మంది దగ్గరికి దేవుడు నడిపించిండు కానీ ఆయన మటుకు ఆ సర్జరీ టేబుల్ మీద పండబెట్లినాను సర్జరీ టేబుల్ మీద పోనీయకుండానే ఇంతవరకు కాచి కాపాడుతుంటూ ఆ అలర్జీ నన్ను ఏమీ చేయలేకపోయింది ముళ్ళులాగా ఉంది కానీ ఏ రోజు కూడా అది నన్ను ట్రబుల్ చేస్తలేదు అది నేను అందుకే నేను అతిశయించింది ఏ విషయంలో నేను అతిశయించాను స్పెషల్ స్కిల్స్ ఉన్నాయి అందరికంటే ఎక్కువ చదువుకున్న వాడిని ట్రిపుల్ డిగ్రీ ట్రిపుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పిహెచ్డి పెద్ద పెద్ద జాబ్స్ విడిచిపెట్ట వచ్చిన గవర్నమెంట్ జాబ్స్ చేతి వరకు వచ్చిపోయిన ఎన్నో అన్ని వదిలేసిన పెద్ద పెద్ద డైరెక్టర్ పోస్టులు వదిలేసిన పెద్ద పెద్ద కంపెనీలలో పోస్ట్లు వదిలేసినాను అన్ని విడిచిపెట్టి ఎంతో డబ్బు సంపాదించే వాడిని అయినా కానీ అన్ని విడిచిపెట్టినాను నేను దేని గురించి అతిశయం చెప్పండి ఇప్పుడు అన్ని ఉంటే కదా అతిశయించేడు ఏమి లేనప్పుడు ఏం అతిశయిస్తాం ఏమి అతి చేసినా ముళ్ళు ఎందుకు పనిచేసే నాలో వాడు సైతానం నుండి వాక్యం దేవుడు సైతానం దూతలాగా ముళ్ళుని పెడతానంట మన శరీరంలో వాడు ఉంటాడు లైఫ్ లాంగ్ ఉంటాడు నీతో నిన్ను ఉబ్బొంగ ఏమని ఉబ్బొ ఉపొంగాలి ఇప్పుడు నేను నా దగ్గర ఏం గొప్పతనం ఉందని ఉప్పొంగాల ఎన్నో ఎన్నో కొన్ని వందల సర్టిఫికెట్స్ ఉంటాయి నా దగ్గర ఏమను పొంగలు అవన్నీ చెత చెత కాగితాలు లాగానే ఉంటాయి వందలు హండ్రెడ్స్ ఆఫ్ సూట్ కేసు నిండుకుంటాయి నాకు సర్టిఫికెట్స్ ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి సాధించలేకపోయినా కాబట్టి నేను పెదగైనగా సాధించిన సర్టిఫికేట్స్ కానీ అన్ని చెత దేన్ని గురించి కూడా నేను అతిశయించాను కానీ ఒక కల్వరి శిలిలో తప్ప దేన్ని విషయంలో నేను అతిశయించలేకపోతున్నాను నేను అతిశయించలేను కూడా రుబ్బిపోలేను దేని విషయం కూడా దేని గురించి కూడా గర్వించాలంటే నాలో ఒక్కో గొప్పతనం కూడా కనిపిస్తలేదు అంత తెలుసు కానీ ఏమీ ఆనందించలేం అన్ని ఉన్నాయి కానీ ఏమి ఆనందించలేం సమస్తం ఇచ్చిన దేవుడు కానీ ఏమి ఆనందించలేం శ్రమ ఎందుకు అంటే ఇక్కడ చాలా తేటగా చెప్తున్నాడు ఆ ఏ ఆదరణతో ఆదరించినచున్నాడో ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వాడినైనా బాగా అర్థం చేసుకోండి నీ సేవ నా సేవ ఎట్లా ఉంది ఇప్పుడు నా సేవ గురించి మీకు తెలుసు ఎంతో సమాచారం నేను చూస్తున్నా నేను ఎక్కువ ఎయిడ్స్ పేషెంట్స్ మధ్య సేవ చేసినాన్ని లెప్రసీ పేషెంట్స్ మధ్య సేవ చేసినాన్ని స్టార్టింగ్ డేస్ లలో ఇయర్స్ క్రితం లెప్రసీ పేషెంట్స్ చాలా మంది వాళ్ళతో పాటు నేను ఉండేవాడిని బాధ అనిపించేది నాకు ఎందుకంటే అవి నరాలను తినేస్తుంది అది లెప్రసీ బ్యాక్టీరియా మైకో బ్యాక్టీరియం లెప్పరీ అంటారు దాని పేరు ఆ ఆ వైరస్ అది సారీ అది బ్యాక్టీరియా అది బ్యాక్టీరియామో తింటా ఉంటది వైరస్ ఏమో రక్తంలో తిరుగుతూ ఉంటుంది అంతే తేడా ఆ బాక్టీరియా ఏం చేస్తుంది ఆ నరాలను తినేస్తుంది లెప్పరిసీ ప్రాబ్లం ఏందంటే ఈ బ్యాక్టీరియా మైకో బ్యాక్టీరియం లెప్పర్ అనేది నరాలను తినేస్తూ ఉంటుంది నరాలను తినేస్తూ ఉంటే వాళ్ళకి స్పర్శ పోతా శరీరంలో అందుకు వాళ్ళ చేతులు ఆ నరాలను తినేసే కొద్ది ఏమైతాయి అంటే ఆ ఎక్కడెక్కడ నరాలు ఉన్నాయో నరాలు స్టిఫ్ అయిపోతాయి అందుకే వాళ్ళ చేతులు స్ట్రైట్గా ఉండిపోతాయి రైళ్లు బెండుగా అవ్వన్నట్టు ఆ నరాలను తినేసే బాక్టీరియా అయితే ఒక జర్మన్ డాక్టర్ అనుకున్న దానికి కొన్ని వేల సంవత్సరం లేనప్పుడు బైబల్ లో చూస్తాం కదా మోసే కాలం నుంచి ఉంది మీడియంకి వచ్చినట్లు చూస్తాము ఆ దాని తర్వాత గెహాజీ కాలంలో లెప్రసి కనిపిస్తుంది మనకి ఆ మన ప్రభు టైంలో ఎంతో మంది కుష్ఠ రోగులు ఉన్నారు చాలా కుష్టి రోగాలు ఉండే రోగం ఉన్న కాలం అది ఆరు మన ప్రభు స్వస్థపరిచిండి కుష్ఠ రోగులను గాని ఈ రోజుకి ఆ రెండు టాబ్లెట్లు వేసుకుంటే ఆరు నెలల్లో బ్యాక్ లెపరసీ వెళ్ళిపోతుంది కానీ పాపం తెలియక వాళ్ళు దాంతో అనుభవించి శ్రమల పూడా పోయి చేతులంతా చెడగొట్టుకొని ముఖం అంతా వికారంగా చేసుకుంటున్నారు వాళ్ళ మధ్యలో నేను సేవ చేసిన వన్ ఇయర్ దాని తర్వాత పేషెంట్స్ ఎంతో మంది ప్రార్థనలు చేస్తే మోసుకొచ్చిన పేషెంట్స్ లేచి నిలబడ్డ వాళ్ళు ఉన్నారు ఎంత మంచిగా గట్టిగా అయిపోయినవారు అదొక దశ నేను చూసిన ఆ శ్రమ ఎంత భయంకరంగా ఉంటుంది తర్వాత అలర్జీస్ ఎంతో శ్రమలు ఎంతో మంది రకరకాల రోగాలతో వస్తున్నప్పుడు వాళ్ళకి ఎట్లా ఉపశమనం కల్పించాలా ప్రవ్వా నేను ఇక్కడ వాక్యం ఏమంటుందంటే నువ్వు ఎ ఆదరణతో ఎట్టి శ్రమలలోనైనా ఉన్నవాడిని నువ్వు ఆదరించచ్చట వాక్యం ఉంది ఇక్కడ దేవుడు మమ్మల్ని అట్లనే అటువంటి ఆదరణతో ఆదరించి అంటున్నాడు చిన్నప్పుడు పదిహేను సంవత్సరాలు భయంకరమైన శ్రమలు నేను వెళ్ళినప్పుడు నేను నిల కాళ్ళు పాదాలు అంత క్రాక్స్ ఉంటాయి నాకు పదిహేను సంవత్సరాలు క్రాక్స్ మొత్తం క్రాక్స్ ఒళ్ళంతా గాయాలు పుండ్లు ఇట్లా కాళ్ళ రెండు కాళ్ళు స్ట్రైట్ గా నిలబడితే క్రాక్స్ అయ్యి అంత రక్తం కారెండి దాని తర్వాత అన్ని పుండ్లు నిక్కర్లు వేసుకుంటారు చిన్నపిల్లలు చిన్నగా ఉన్నప్పుడు టెన్త్ క్లాస్ వరకు నిక్కర్లు ఆ పుండ్లని వచ్చి కోళ్లు పురుగు అనుకొని అది భయంకరమైన కోడి ఎంత జోరుగా పొడుస్తుంది మీకు తెలుసు కదా అది ఒడిచిందంటే అట్లా దూసుకోపోయాడు లోపలికి ఎంత భయంకరమైన నొప్పి ఇట్లా బ్లీడింగ్ అయ్యేది మొత్తం శరీరం మళ్ళీ చెప్పండి అటువంటి రోగ నేను ఇప్పుడు ఉపశమనం కల్పించగలనా లేదా నాకు తెలుసు కదా ఆ అనుభవం నేను ఎప్పుడో చెప్తున్నాను ఈ వైరస్ మనల్ని ముట్టదు ఇది ఇది నా నా శరీరంలోకి వచ్చినా నన్ను అది ఏమీ చేయలేదని ఆ దుష్టుడు చెప్పచ్చు నీకు అనుమానం లేదు నీకు ఇన్ఫెక్షన్ అయింది నువ్వు అది తీసుకో ఇది తీసుకో అది తీసుకో ఇది నేను ఎంతమంది చెప్పిన ఇది ఎప్పుడో ఇన్ఫెక్ట్ అయిపోయింది మా బాడీస్ ని ఎందుకంటే మేము బాగా తిరిగిన వాళ్ళం ఊర్లలో ఎక్కడెక్కడో తిరిగిన ఎంతమంది తలలు మీ చేతులు పెట్టి తిరిగిన వాళ్ళం ఆ వైరస్ మమ్మల్ని ఏమీ చేయలేదని నేను ఎన్నిసార్లు చెప్పినా ముఖ్యంగా డిసెంబర్ టైంలో చెప్పినా దానికి ముందేమన్నాను ఇది నేను ముట్టదన్నాను ఫస్ట్ టూ వేవ్స్ లో అది ముట్టదన్నాను సెకండ్ థర్డ్ వేవ్ లో ఇది ముడుతుంది కానీ మిమ్మల్ని ఏం చేయలేదన్నాను చెప్పండి ఎవరికన్నా ఏమనైందా నాకు అది సిమ్టమ్ కానీ నేను ఏ రోజు కూడా నిద్రపోలేదు సిమ్టమ్ ఉన్న రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నేను అన్ని పనులు నార్మల్గా చేసుకుంటున్నాను బయట తిరుగుతున్నాను నాకు జలుబు లేదు జ్వరం లేదు దగ్గు లేదు ఒళ్ళు నొప్పలు అసలే లేవు నేను పోయి అడితే నిమిష డాక్టర్ని అడితే నీ బాడీ ఏ సిమ్టోమాటిక్ నీ నీకు నీ మీద ఏం ఎఫెక్ట్ ఉండదు కానీ నీ ద్వారా ఎంతమంది కానీ ఎఫెక్ట్ కావచ్చు అంటే మళ్ళీ నేను ఏం చేయాలా ఇవ్వని చెప్పకుండా సైలెంట్ గా పోయి ఆఫీస్ లో కూర్చుంటున్నా మరి కొంతమందికి ఏమో అన్ని సిమ్టమ్స్ బయటకు వస్తున్నాయి మనకు చూపించిండు దేవుడు నువ్వు ఏ వ్యాక్సిన్లు తీసుకున్నా దీని నుంచి కాపాడంతో అది నిన్ను నీ శరీరంలోకి ఎంటర్ అయినా నిన్ను అది ఏమి చేయలేదు ఎందుకంటే అది అది అనుకోవాలి ఎందుకన్నా వీ నీ శరీరంలోకి వచ్చినట్టు రానేష్ ఆ వాక్యం ఇచ్చిండు దేవుడు వాడు దూరిన వాడు వాడు భరించలేనట్టు మన శరీరంలో ఎందుకంటే నీలో ఉన్న వాడి లోకంలో ఉన్న వాడి కంటే గొప్పవాడు కదా అందుకే ఆ ఫస్ట్ వేవ్ టైంలో నుంచి చెప్తున్న మనుషులకు ఏంటంటే మీరు ఇంటికి రాగానే త్వరగా చేతులు బాగా గడుక్కొని త్రీ టైమ్స్ మినరల్ వాటర్ కానీ ఫిల్టర్ వాటర్ కానీ ఉంటే ముక్కుని క్లీన్ చేసుకోండి అనేష్ చేసినంత కాలము బాగున్నారు చెయ్యని మర్చిపోయిన కాలంలో బట్ ఇది కట్టుకొట్టింది బట్ చూడండి ఫస్ట్ వేవ్ లో కూడా మనము మనము ఆ సఫరింగ్ లో లేకున్నా కానీ అనేకులకి ప్రివెంటివ్ మెడిసిన్స్ ఇవ్వగలిగినాం ఎవరిని ముట్టలే ఫస్ట్ వేవ్ చాలా డేంజర్ ఉండే సెకండ్ వేవ్ మరీ డేంజరస్గా ఉండే ఎవరిని ముట్టలేదు డేంజరస్ వేరియంట్స్ మనల్ని ముట్టలేదు కానీ మైల్డ్ వేరియంట్ ముట్టినా మనల్ని అది ఏం ఎందుకు వచ్చినంటారా వీని శరీరంలో కానీ సర్ది తప్పి అది అది కాబట్టి నాలుగవ వచనంలో ఏమని చెప్తుందంటే దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుతున్నాడో ఇంతకాలం నన్నైతే ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ నాకు 56 సిక్స్ ఇయర్స్ ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ నేను పడిన శ్రమ లేదు ప్రతిదీ అనుభవించిన నేను ఎటువంటి శ్రమలు అంటే శరీరంలో శ్రమ అనుభవించినా ఎక్కడ చూసినా తిరుణీకరించిన ప్రతి దశలతో మీకు అన్ని యోగ్యతలున్నా నాకు చేయి వరకు గవర్నమెంట్ జాబ్స్ వచ్చిపోయినాయి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ చేయి వరకు వచ్చి ఎక్కడ పోయినా రిజెక్షన్స్ వచ్చినాయి అయినా కానీ దేవుడు మట్టుకున్నకు ఒక్కటి కూడా కొరత చేయలేదు ఎందుకో తెలుసా గవర్నమెంట్ జాబ్స్లలో ఉన్నవాని కంటే ఇంకా ఎక్కువగానే నన్ను దేవుడు ఎవరు తృణీకరించో ఎవరు నన్ను రానియకుండా పెట్టినరో వాళ్ళని మించి వాళ్ళకంటే ఉన్నత స్థితిలో పెట్టిండ్రు మళ్ళీ ఇంతకంటే ఆదరణ ఏముంటుంది చెప్పండి గవర్నమెంట్ జాబ్స్ లో ఉన్నవాడే సరిగా జీవించలేకపోతున్నాడు మళ్ళీ గవర్నమెంట్ జాబ్స్ తృణి రిజెక్షన్స్ ఉన్నా కూడా దేవుడు నన్ను ఎంతో ఉన్నత స్థితిలో ఏమైనా అంటే ఇది ఆదరణ కాదా కాబట్టి చూడండి దేవుడు మమ్మల్ని ఏ ఆదరతో ఆదరించుచున్నాడో ఆదరతో ఎట్టి శ్రమలలో ఉన్న వారిని ఆదరించడానికి శక్తిగల మగునట్లు మీరు శక్తి కావాలి మీరు మీకెందుకు ఈ శ్రమ వస్తుందో మీకు అర్థం చెప్పండి ఎటువంటి రోగంతో మనకి వచ్చిన మనం వాళ్ళకి మందులు డాక్టర్లే పరిష్నరు వాడు ఇచ్చిన మందు పనిచేయనప్పుడు మనం ఇచ్చిన మందు పనిచేస్తుంది ఎందుకో తెలుసా మనకు ఆ పర్మిషన్ పర్లోకం వచ్చింది పర్ఫెక్ట్ ఏ మందు ఒకవేళ మందులు లేని స్థితిలో మనం ప్రార్థన చేస్తేనే ప్రార్థన అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి నీకు ఎందుకు ఇటువంటి శ్రమలో కూడా దేవుడిని పోనిస్తున్నాడు అంటే ఆ శ్రమ నువ్వు అనుభవించిన దాని విలువ నీకు తెలుసు అటువంటి శ్రమలో ఉన్నవానికి నువ్వు ఆదరణగా ఉంటావంట అటువంటి శక్తిని నీకు ఇస్తున్నాడంట దేవుడు కాబట్టి ఆయన మా శ్రమలో అంతటిలో మమ్మను ఆదరించుతున్నాడు ఒకటి కాదు రెండుగా బాగా అర్థం చేసుకోవాల్సిన వాక్యం ఇది ఆ రెండో కొరతలాసిన పత్రిక మొదట దేవు నాలుగవ వచ్చిన ప్రతి శ్రమలో అంతట్లో ఆయన నిన్ను ఆదరిస్తున్నాడు ఏమైపోయింది నాకు అన్న అనుమానమే లేదు ధైర్యం మనం ఎందుకంటే ఎందుకు శ్రమలు నిన్ను పోలిస్తుండో అంటే నువ్వు ఇతరులకి ఎట్లా ఆదరణకరంగా ఉండగలవు పైగా ఐదో వచనం చూస్తే క్రీస్తు యొక్క శ్రమలు మాయందు ఎలాగ విస్తరించున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించినది కాబట్టి చెప్పండి మీకు ఆదరణ కావాలా లేదా నాకు శ్రమలొద్దు బ్రదర్ ఆదరణ ఉంటే చాలంటే అర్థం ఉందా క్రీస్తు యొక్క శ్రమలు మాయందు విస్తరిస్తాయంట అంటే పడుతుంది శ్రమ నువ్వు కాదు ప్రభు అనేది చెప్తుంది నీ శరీరంలో శ్రమ ఆయన అనుభవిస్తున్నట్టుంది అక్కడ వాక్యం క్రీస్తు యొక్క శ్రమలు నీలో ఉన్నాయి అంటే శీల మీద పడ్డ శ్రమలు అన్ని రోగాలు పడ్డాయి మీద నీ మీద అన్ని రోగాలు అవి విస్తరిస్తున్నాయి రోజు విస్తరిస్తున్నాయి నేను అందుకే చెప్తా ఉంటాను పర్ఫెక్ట్ హెల్త్ ఉండదు బ్రదర్ సిస్టర్స్ ఈ లోకంలో పర్ఫెక్ట్ హెల్త్ ఉండదు బ్రదర్ ఇది బ్రదర్ అది బ్రదర్ ఇది బ్రదర్ అది బ్రదర్ సమస్యలే సమస్యలే సమస్యలే పర్ఫెక్ట్ హెల్త్ ఉండదు రక్షణ పొందిన వారికి ఇవి తప్పవు ఎందుకంటే మనం ఉండేది టెంపరీ లోకం ఇది పతనమైన లోకం అని ఎన్నిసార్లు నేను రిపేర్ చేస్తుంటా ఫాల్ ఎన్ వరల్డ్ అంటాం ఇంగ్లీష్ లో ఆదమ్మవారు చేసిన తప్పు వలన ఇది ఫాల్ ఇది పడిపోయిన లోకం పతనమైన లోకం పతనమైన లోకంలో పరిపూర్ణంగా ఏది ఉండలేదు ఈ లోకంలో ఏది పర్ఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే ఇది ఇన్పర్ఫెక్ట్ వరల్డ్ కానీ ఒక విషయం నేను మీకు చెప్పాడు అంటే ఇన్పర్ఫెక్ట్ వరల్డ్ దేవుడు మనకి ఆదరణిస్తున్నాడు అందుకు మనం మనకి కృతజ్ఞత చెల్లించుకోవాలా ఆయన మనకు ఆదరణని విస్తరిస్తున్నాడు అంట ఐదో వర్షంలో ఇస్తున్నాం ఎంత కాలమైనా విస్తరిస్తుంటాడు ఎంత కాలం ఓ గాడ్ నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే వారు నా శ్రమ అనుభవిస్తుంటే అది నా శ్రమ లాగానే నేను ట్రీట్ ఫీల్ అవుతుంటా అయ్యో ప్రవ్వా అ సిస్టర్ కి ఇట్లుంది బ్రదర్ ప్రవ్వా బ్రదర్ కి ఇట్లుంది ప్రార్థన చేసుకుంటా ఉంటాను నేను వాళ్ళ బాధ నా బాధ చూస్తా ఉంటాను అందుకు నేను కరెక్ట్ గా వాళ్ళ ఆ పర్ఫెక్ట్ వీళ్ళని ఎట్లా ఎట్లనే వీళ్ళకి ఎట్లా ఆదరణ ఎట్లా ఉపశమనం ఇవాళ ప్రవ్వ ఏ పర్ఫెక్ట్ ఏ మందు కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది ఏది ఏది ఫిట్ అవుతుంది కొందరు విశ్వాసంలో రాసింది తురుణి స్వీకరిస్తున్నారు కొందరు తృణీకరిస్తున్నారు తృణీకరించిన వాళ్ళు ఇంకా శ్రమలు ఉండబోతున్నారు నేను చూసిన అడ్వైస్ తీసుకొని పాటించకుండా శ్రమలుగుండా వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు నా తెలుసు కొందరు పర్ఫెక్ట్ గా అడ్వైస్ తీసుకొని బెనిఫిట్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా కొందరు కోటీశ్వర్లు కూడా అయినారు మన అడ్వైసులు తీసుకొని కోటీశ్వర్లు అయిపోయినారు మన అడ్వైసులు తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ స్టేట్ గవర్నమెంట్ జాబ్ సంపాదలు నా దగ్గర కేసెస్ కానీ మళ్ళీ మనకెందుకు ఇట్లుంది మనం ఆ శ్రమ పొందగలిగినాం కాబట్టి ఇతరులకు ఆదరణ గారుగా ఉండగలుగుతున్నాం తర్వాత ఆరో వస్తున్నప్పుడు ఏమంటుండే మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు నువ్వు రక్షణ కొరకును పొందుతాము అది సో నువ్వు అనొచ్చు ఎందుకు బ్రదర్ మళ్ళీ ఇంతగా శ్రమ ఇప్పుడు నాకు ఫ్యామిలీలో కూడా ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకు పోవాలా ఆడుకోవాలి ఇడిపోవాలి ఆడుకోవాలి ఇడిపోవాలా ఎందుకు ఇంటి ఉంటే సరిపోదా అక్కడికిక్కడ పోవడం ఎందుకు అంత దూరం ఎందుకు పోవడం ఎందుకు ఇంత దూరం ఎందుకు పోవడం ఎందుకు అని ఉంటాయి ఉంటాయి ఎందుకంటే కుటుంబంలోని బలతలు ఇవన్నీ ప్రతి కుటుంబంలో ఉంటాయి ఆ కానీ ఇక్కడ ఏమంటుందంటే మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదు చెప్పండి ఇప్పుడు ఒక ఆత్మ రక్షణ పొందాలంటే నువ్వు శ్రమ పొందాలంటుంది వాక్యం ఇప్పుడు ఆ ప్రాంతం పోవాలా అడవి ప్రాంతం పోవాలా చలి విపరీతంగా ఉంటుంది ఆ ఏరియాలో మళ్ళీ నేను శ్రమనే కదా అది నాకు అసలు చలి పడద్దు చలిగాలి పిలిస్తే మొత్తం బాడీ అంత ఇదైపోతుంది అలర్జీ అయిపోతుంది నాకు మళ్ళీ చల్లగాలి పిలిస్తే అలర్జీ అయిపోతుంది నాకు నాన్ స్టాప్ తుమ్ములు కార్తూ ఉంటది ఇక ఏం సువార్త చేస్తా అని అనుకుంటామా కానీ ఆ శ్రమ గుండా పోగనే నాకు ఆదరణ వస్తుంది స్టేజ్ మీద పడితే జలుబే ఉండదు స్టేజ్ కిందికి వస్తే జలుబు ఉంటుంది స్టేజ్ కింద ఉంటే జ్వరం ఉంటుంది స్టేజ్ మీద ఉంటే ఉండదు చెప్పండి ఇది అద్భుత కార్యమే కాదా ఈ లోకంలో పర్ఫెక్ట్ ఉండదు ఎందుకంటే పర్ఫెక్ట్ హెల్త్ ఉంటే ఎందుకు అహం ఉంటది ఈ బ్రదర్ బాడీ ఎంత ఫిట్ ఉంది అహం వచ్చేస్తుంది ఈ సిస్టరుడు ఎంత ఫిట్గా ఉంది అంటే అహం వచ్చేస్తుంది వయసు తగినట్లు కాలం పోతా ఉంటది శరీరం పోతా ఉంటది కాబట్టి మనము శ్రమ పొందితేనే కానీ ఇతరులు రక్షణ పొందలేరు అని వాక్యం చెప్తుంది ఇప్పుడు చెప్పండి బ్రదర్ ఎంతమందికి ఇతరులు రక్షణ పొందాలా అంటే నేను సుఖంగా ఇంటి దగ్గర వచ్చిన చేస్తే వాళ్ళు రక్షణ పొందుతారా నేను శ్రమ పొందకపోతే వాళ్ళు రక్షణ పొందుతారా అన్నింటినీ ఓపికతో సహించాల ఎందుకు అంటే ఇతరుల ఆదరణ కొరకు ఇతరుల రక్షణ కొరకు అది పాయింట్ నీ జీవిత ఉద్దేశం అల్టిమేట్లీ ఇది ఏంది తెలుసా నువ్వు శ్రమ పొందితే ఇతరుల ఆదరణ కొరకు నువ్వు శ్రమ పొందితే ఇతరుల రక్షణ కొరకు అని వాక్యం చెప్తుంది ఇప్పుడు చెప్పండి నాకెందుకు ప్రభు ఈ శ్రమ అంటాడు ఎవరన్నా ఎవరు ఇప్పుడు ఒక్క పాయింట్ నేను చూపించేసి ఇంకా వాక్యాన్ని బోగిస్తా దావేదు శ్రమల గుండా ఆయన తలం పెట్లంది నీ తలం పెట్లంది విశ్వాసంలో మనకు ఇతరుడే కదా చెప్పండి కీర్తనల గ్రంథము అరవై అధ్యాయంలో ఆయన శ్రమల చిన్న అధ్యాయం ఇది ఐదారు ఎనిమిది వర్షాలు అరవై ఒకటవ అధ్యాయం దావిదు రాజు అరవై ఒకటవ అధ్యాయంలో ఆ తను ఎంతగా శ్రమ అనుభవిస్తున్నాడో చెప్తున్నాడు ఆ చెప్పాల ఇంత నేను కూడా చెప్పిన ఇందాక జీవితాంతం శ్రమలు అనుభవిస్తున్నాను నన్ను ఆ శ్రమ అనుభవిస్తున్నాను ఇంకా ఒక విషయం నేను ఎప్పుడు చెప్పలేదు ఇంక అంత తీర్ఘంగా గానీ ప్రకృతి సహజమైన శ్రమలే అనుభవిస్తున్నాను అనుకుంటున్నారు మీరు కానీ నా నేను నిద్రపోయినప్పుడు ఎంత శ్రమ ఉంటుందో మీకు తెలియదు దురాత్మలు ఎన్నెండి వస్తాయో నా మీదికి మీకు తెలియదు అవి వచ్చి రాత్రులల్లో వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ ఆ టైంలో డిస్టర్బ్ అయిపోతుంది ఆ ఎంతసేపు మేలు మళ్ళా మేల్కొని వాటి నుంచి బయటకు వచ్చి మోకాళ్ళ మీద కొంతసేపు ప్రార్థన చేసుకొని మళ్ళీ నీటిలకి ఆ చేసి నీళ్లను బ్లెస్ చేసి నీళ్లు తాగి వేసు రక్తమే జయమని పండుకుంటా మళ్ళా కొంతసేపు ఎందుకు వస్తాయి అంటే నాకు దేవుడు చూపించిండు ఎందుకు ఇవన్నీ ఇట్లా వస్తున్నాయి నన్ను నేనేమైనా తప్పు చేసినా కొన్నిసార్లు అట్ల కోసం డౌట్ వస్తుంటది నేనేమన్నా పాపం చేసినానా పాపంని అసహించుకుంటాం కదా మనం పరిశుద్ధంగా జీవించాలా బలాచే వాళ్ళము పాపం చేయగలం మనం చేయలేం కన్యకండి చూడగలం మనం చూడలేము అపవిత్రంగా ఎట్లా జీవించగలం మనం చేయలేం అయినా కానీ మళ్ళీ అవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే అప్పుడు నాకు చాలా కాలం తర్వాత దేవుడు చూపించుండు నువ్వు తరమేసిన వాటిని అవి ఎక్కడ పోలిలో తెలియదు అందుకే వచ్చి నేను సతాయిస్తున్నాయి నువ్వు వాడిని వీడిని పోయి ప్రార్థన చేసి వానిలో ఉన్న దయాలన్నీ నువ్వు తరమేస్తున్నావు మళ్ళీ అవి ఎక్కడ పోయినా వాటికి అర్థం కావట్లేవు వాడి జీవితాల్లో సంతోషంగా కూర్చున్నాయి అవి వాటి కోరికలన్నీ వాడి జీవితం త్వర నేర్చుకుంటే నెరవేర్చుకుంటున్నాయి నువ్వు పోయి వాటిని వెలగొడుపుతున్నావు మళ్ళీ అవి ఎక్కడ వాటికి అర్థం కావట్లేదు అప్పుడు నాకు అనిపించింది ఆత్మలో వేదన ఎంత ఉంటుంది ఈ ఆత్మలు గాలికి తిరుగుతా ఉన్నాయి వాటికి ఎక్కడ పోలీదు వాటి స్థానాలు పోగొట్టుకున్నాయి అక్కడ మంచి ఉన్న పర్లో గొప్ప స్థానం పోగొట్టుకున్నాయి ఇక్కడనేమో అవి భూమి మీద ఉండడానికి వీల్లేదు ఎందుకంటే భూమి ఓన్లీ మాంసంతో ఉన్న జీవులే ఉండాలా ఆత్మలు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అవి ఇల్లీగల్ అందుకే జంతువులలో దూరుతాయి మనుషులలో దూరుతాయి మనుషులలో దూరితే లీగల్ అయిపోతుంది జంతువులలో దూరితే లీగల్ అయిపోతుంది అందుకు జంతువులు క్రూర మృగాల్లాగా తయారైపోయినాయి సింహం అట్లా లేదు కదా ఒకప్పుడు గొర్రపిల్ల సింహము దేవుని దేవుని పర్వతం మీద దేవుని యొక్క తోటలో ఏదెనులో ఏదెనులోని వనంలో అది గొర్రపిల్ల సింహం రెండు గడ్డిమేస్తున్నాయో వాక్యం యక్షగ్రంథాలు చూస్తాం మనం మొదట్లో అట్లా ఉంటే ఇప్పుడు ఎందుకు అది క్రూరంగా ఊహించుకోండి వీళ్ళు అపవిత్ర జీవితము అవిధేయత దుష్టునికి ఓపెన్ చేసేరు డోర్స్ శరీరంలోకి రావడానికి అందుకు మనకి శరీరక్రియలు స్పష్టమైనవి ద్వేషము పుల్లు కుట్ర అపవిత్రత ఇవన్నీ వాడు వాడుకుంటున్నాడు విచ్చలవిడిగా వాడుకుంటున్నాడు ఎందుకంటే నువ్వు పుట్టిందే ఆయన ఆయన స్వరూపంలో తారుమారు చేస్తుండే దేవుడి మీద కోపం నీ మీద తీర్చుకుంటున్నాడు వాడు ఇవన్నీ అర్థం కాక నువ్వు నీ కాలము ఏందో అసలు నీవెందుకు జీవిస్తున్నావో అర్థంగానే స్థితిలో ఉంది కానీ దాబిదు రాజు తన పంట శ్రమ గురించి చూడండి అధ్యాయంలో దేవా నా మోర అలకింపు నా ప్రార్థనకు చెము మనం అంటే ప్రార్థన చేస్తామా చెయ్యం నా ప్రాణము తల్లడిల్లగా బూది నుండి నీకు మొరపెట్టుచున్నాను ఎంత బాధ ఉంది ఆయనకు నా ప్రాణము తల్లడిల్లుతుంది ఎంతగా కొట్టుకుంటుంది ఆయన ప్రాణం బూది నుండి నీకు మొరపెట్టుచున్నాను అంటే నరకంలోకి వెళ్ళిపోయినంత బాధ ఆయనకి శ్రమ నేను ఎక్కలేనంత చూడండి అటువంటి శ్రమలో ఉన్నా కూడా ఆయన ఆశ ఎట్లా ఉంది నీకు నాకు అట్లాంటి ఆశ ఉండాలి ఈ రోజు చూడండి నా ప్రాణము తల్లడిల్లగా బూది నుండి నీకు మొనపెట్టుచున్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము నేను బహు భయంకరమైన శ్రమలుగుండబోతున్నాను ప్రవ్వా అయినా కానీ ప్రవ్వా నాకు ఎక్కలేని ఆశ ఉంది ప్రవ్వా హయ్యెస్ట్ మౌంటైన్ మీదకి నేను ఎక్కాలను నా భవిష్యత్తులో నేను ఉన్నత స్థితికి ఎదగాల ప్రభు నా జాబ్ లో నా కరియర్ లో నా కుటుంబ జీవితంలో నా చదువులో నేను చేస్తున ప్రతి స్థలంలో అన్ని విషయాలలో నేను ఉన్నత స్థితికి ఎదగాల చెప్పండి మనకు అట్లా అట్లా ప్రార్థన చేస్తాం బాడన్నా ఉన్న కాడికి సాలు ప్రభు అంటమా ఇంత బయట తీసుకొస్తే సాలు ప్రభు అంటమా అది కానే కాదు ఇట్లా ఉండాలి ఆ సేవ అంటుంది నేను ఎంత శ్రమ పడినా కానీ ఎంత శ్రమ పొందితే అన్ని ఆత్మలను సంపాదించుకొని రాగలను నేను ఎత్తైన కొండదే హయెస్ట్ మౌంటైన్ సియోన్ పర్వతంకా ఇష్టమైన పర్వతం అక్కడ గొర్రపిల్ల లక్ష మంది ఉన్నారు అక్కడ అని చూస్తాం గొర్రెపిల్ల ఈ లక్ష మంది అక్కడికి పోయింటని ఉంది వాకింగ్ నేను ఎన్ని సెలవు చూపిస్తాను మన ప్రభు ఎక్కడ పోతే అక్కడ పోతాం అందుకే సీయోని గీతాలు వాడతా ఉంటాం మనం సియోను పర్వతం మీద అని ఉంటాడు ఆయనతో పాటు మనం ఉంటాం ఎత్తైన కొండ ఎక్కలేనంత ఎత్తు ఎక్కలేనంత ఎత్తు ఆ లాస్ట్ టైం బిఫోర్ లాస్ట్ ట్రిప్ లో అది ఫైవ్ కిలోమీటర్స్ ఉంది కొండ నేను త్రీ కిలోమీటర్స్ ఎక్కగలిగిన అలా కావాలి ఎందుకంటే అప్పుడే ఫుల్ లంచ్ చేసినాము లంచ్ చేసి కొండ ఎత్తే ఎట్లుంటుంది ఒకవేళ లంచ్ చేయకుంటే ఎగటో ఉందేమో కానీ త్రీ కిలోమీటర్స్ ఎక్కినాను కానీ నాతో పాటు ఉన్నవాడు నాకంటే పెద్దవాడు వయసులో ఆయనకి అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయనకు అన్ని ఈ మోక కాలు ఇరిగిపోయింది లెఫ్ట్ లెఫ్ట్లే ఇరిగినది సర్జరీ అయింది అయినా కానీ ఆయన ఐదు కిలోమీటర్లు ఎక్కేసిండు నాకు సిగ్గు అనిపించింది ఆశ ఉన్నా కానీ నా శరీరం పర్మిట్ చేయలేరవచ్చు దాన్ని ఎందుకు ఛేదించుకోలేకపోయిన ఇట్లా బుస్సిన చెమటలు గారుతా ఉన్నాయి ఎంత నీళ్లు తాగినా ఆగతలేదు అండ్ గుండె బహు భయంకరంగా కొట్టుకుంటుంది తెలుస్తా ఉంది గుండెని డబ్బా డబ్బా డబ్బా డబ్బా కొట్టుకుంటా ఉంది ఫిట్నెస్ ఫిట్నెస్ అవసరమే ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తూ ఉంటే ఫిట్నెస్ ఎక్కడ పోవాలా జాగింగ్ కి పోవాలా ఒక టూ కిలోమీటర్స్ వాకింగ్కి పోవాలా ఎవ్రీడే ఫిట్నెస్ ఉంటుంది అప్పుడే నీకు హార్ట్ బీట్ లంగ్స్ ఎక్స్పాండ్ కావడము రిలాక్స్ కావడము వాకింగ్ ఉంటేనే కదా ఉండేది నడుస్తా ఉంటేనే హార్ట్ మజల్స్ స్ట్రాంగ్ అవుతాయంట నడకలేకపోతే హార్ట్ మసిల్స్ స్ట్రాంగ్ ఉండవు వీక్ అయిపోతుంటాయి రోజు రోజుకి చూడండి మూడో వర్షంలో ఏమంటుండీవు నాకు ఆశ్రయంగా ఉంటివి శత్రువులు ఎదుట బలమైన కోటగా ఉండేవి ఆయనకి ఎంతమంది శత్రువున్నారో చూడండి అక్కడ యుగ యుగములు నీ గూడారంలో నివసించేదని నీ రెక్కల చాటును దాగుకొందును దేవ నీవు నా మృకుబడలను అంగీకరించి ఉన్నావు నీ నామందు భయభక్తులు గలవారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించిన్నావు రాజునకు దీర్ఘాయువు కలిగజేయుదువుగాక అతని సంవత్సరంలో తరతరములు అనుచుండునుగాక దేవుని సన్నిధిని అతను నిరంతరము నివసించునుగాక అతన్ని కాపాడుటకై కృపా సత్యములను నియమించుము దిన దినము నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామంను నిత్యము కీర్తించేదను కాబట్టి అక్కడ మనం చూస్తున్నాము దావిదు ఎంత టఫ్ టైమ్స్ లో ఉన్నా కానీ ఆయనకు ఆశ మటుకు తగ్గలే కాంప్రమైజ్ కాలేదు ఏంది నాకు ఎంత శ్రమ ఉన్నా ప్రభ్వా జస్ట్ నన్ను శ్రమలక్కి తీసుకొస్తే బయటకి చాలా ప్రదా ప్రభావ అనే ప్రార్థన నువ్వు నేను చేస్తాం కానీ దావితే అట్లా ఈ శ్రమ లక్కి నేను వచ్చి ఎత్తైన స్థలంలో ఇవ్వడాలా నాకు శ్రమలు క్రియేట్ చేసిండో వాణి కంటే పైకి నేను ఉండాలా అది అది నీ ఆశ ఈ నా ఆశ నువ్వు ఏదో శ్రమలో ఉండబోయి ఇది నాకు ఎందుకు అని అది కానీ దాని మీద నువ్వు విజయం పొందుతావు ఇప్పుడు దాన్ని గద్దించి నీ శరంలో ఉన్న శ్రమను గద్దించి నేను గదిస్తా ఉంటాను నువ్వు నన్ను ఏం చేయలేవు నాలో ఉన్నవాడు నీకంటే గొప్పవాడు నాలో ఉన్నవాడిని ఎదుట నువ్వు ఎట్లా ఉండగలవు నా శరీరంలో అని నువ్వు మాట్లాడగలవా మనకు అట్లాంటి బోధ లేదు కదా క్రైస్తవ సంఘంలో ప్రతి అవయవంతో మాట్లాడమని చెప్పిండు దేవుడు ప్రతి అనారోగ్యంతో మాట్లాడమని చెప్పిండు నువ్వు ఇల్లీగల్ గా ఉన్నావు నా శరంలో గెట్ అవుట్ ఏసుక్రీస్తున్నామన్నా అంటే అది పోవాలా కదా దుఃఖంలో ఉన్నాడా దావిధరాజు లేడు నేను నిన్ను నీ నీ తల మీద చితగొట్టి నేను పైకి లేస్తా అటువంటి సేవ అటువంటి జ్ఞానము అటువంటి కృపలో ప్రభు మనల్ని నడిపించాలా అటువంటి ప్రార్థన మనకు అవసరం ఎంత టఫ్ టైమ్స్ ఉన్నా కానీ ఇది చూడండి ఇవి విస్తరిస్తూ ఉంటాయి టఫ్ టైమ్స్ నేను చెప్తున్నాను దినములు చెడ్డవి దుర్దినములు కాబట్టి విస్తరిస్తూనే ఉంటాయి టఫ్ టైమ్స్ విస్తరిస్తూ ఉంటాయి కానీ ప్రతిరోజు నూతనమైన కృపతో ఆయన మనకు అనుగ్రహించి నడిపిస్తున్నాడు చెప్తాం కృతజ్ఞతలు చెప్తాను నేను అయితే చెప్తున్నా థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ డాడ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ థ్యాంక్ ఉదయం లేస్తే ఎందుకు అంటే అయిన వల్లనే కదా మనం బ్రతికిందంటే థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ జీసస్ థ్యాంక్ జీసస్ థ్యాంక్ జీసస్ థ్యాంక్ జీసస్ కొంతమందికి బోర్ రావచ్చు నేను మనకు థ్యాంక్స్ చెప్తేనే ఉంటాను బస్సులో కూర్చుంటే థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ వందనాలు తండ్రి ఇంత రెండు ఎన్నిసార్లు చనిపోయేవాడిని మరణం నోట్లోనికి పోయి వచ్చిన వాడిని మూడు నాలుగు సార్లు థ్యాంక్ యూ జీసస్ ఎక్కడ శ్రమలో విడిచిపెట్టలే ఇంత శ్రమ ఉంటే దానికి డబుల్ ట్రిబుల్ ఆదరణ ఇచ్చాడు దేవుడు ఉపశమనం ఇచ్చిండు దేవుడు ప్రతి అలర్జీస్ నుంచి నాకు విడుదల కల్పించండి అది నేను విజయం చెబుతున్న ధైర్యం కదా ప్రతి అనారోగ్యం నుంచి విజయం కల్పించాడు క్రాక్స్ లేవు అలర్జీస్ లేవు జలుబు లేదు ఇప్పుడు అవన్నీ పోయినాయి ఇప్పుడు అవి ఏవి లేవు నాలో బట్ దీర్ఘకాలం బట్టి ఇప్పుడు ఎవరికైనా అటువంటి అలర్జీస్ ఉంటే వాళ్ళకి ఆదరణకరంగా ఉండగలను ఎవరికి ఎటువంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా నేను ఆదరంగా ఉండగలను ఎందుకంటే నేను అవన్నీ రుచి చూసినవానీ కాబట్టి ఏ అవయవాలలో ఏ సమస్య ఉందో మాట్లాడాలో నేను రుచి చూసినా కాబట్టి నేను చెప్పగలను నేను ప్రార్థన చేయగలను వాళ్ళకి ఆదరణ ఉండగలను వాళ్ళందరినీ ఒకరిని కూడా నశించిపో ఒకరిని కూడా పోగొట్టుకోవద్దు నేను ప్రార్థన చేయడం వలన చేయకపోవడం వలన ఒక ఆత్మ నశించిపోవడానికి వీల్లేదు ఈ బ్రదర్ని నమ్ముకొని బ్రదర్ ప్రార్థన చేస్తే నాకేం కాలేదు నేను ప్రభును వదిలేస్తున్నా అంటే ఎట్లుంటుంది చెప్పండి చేసి ఒక ఆత్మ పోయినట్టే నీ వలన అందుకు నేను ప్రయాసపడుతున్నాను అందుకు నువ్వు ప్రయాసపడుతున్నావు మనం దాని కొరికే ప్రయాసపడుతున్నాం అన్నిటి అన్నిటితో ప్రభుని మనం స్థుతించాలా వెనపరచాలా నీకు ఇచ్చిన ఆరోగ్యంతో ప్రతిదీ సమయానికి త్వర త్వరగా పనులు ముగించుకోవాలి ఈ లోకంలో ఎన్నడు దునని భూమి అంటే ఉన్న ఉన్న భూమినే దుండుకుంటా ఉంటాం మనం ఎంతకాలం దుండుతాం ఉన్న భూమినే కొత్త భూమి నీకు కొత్త ఆత్మలు దొరకవా నీకు కొత్త స్థలాలు పోలేవా నువ్వు ఏమడ్డకి నిన్ను ధైర్యంగా వెళ్ళిపోండి ప్రార్థించండి ప్రభావ ఎన్నడునని భూమి నేను తుండాలి ఇక మీదట నాకు చూపించి ప్రభు ఒక వారికి మీ నీతి సత్యాన్ని ప్రకటిస్తాను ప్రభు మీరు నాతో పాటు ఉన్నారు మిమ్మల్ని ప్రేమిస్తున్నాం కాబట్టి మీ గురళం కాస్తాం అటువంటి కృపాన్ని మాకు అనుగ్రహించి ప్రభు అని ప్రార్థిస్తాం పరశుదర తండ్రి మీకు వదనాలనైనా ఓ ప్రభ ఈ లోకంలో మాకు శ్రమలు తప్పవన్నారు కానీ ప్రతి దాంట్లో మీరే మాకు ఆదరణ అనుగ్రహిస్తున్నారు దాన్ని విస్తరింపజేస్తున్నారు మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం మీ యొక్క వాక్యం మీద మేము ఆధారపడ్డాం ప్రభ దాని మీద మేము సంపూర్ణంగా ఆనుకున్నాం ప్రవ్వ మీ వాక్యమే మా ఆదరణ ప్రభా ఏసయ్య మీరే ఆ యొక్క వాక్యం మీరు మాకున్నారు మా హృదయంలో మా శరీరంలో మా వ్యవహాలలో ఉన్నారు ప్రభ మీరుంటే మా శరీరం అంతా లో వెలుగుమయం ప్రభావ ఎటువంటి వైరస్ ఉండగలదు ఎటువంటి బ్యాక్టీరియా ఉండగలదు ఎటువంటి అనారోగ్యం ఉండగలదు అవన్నీ గజగజ వణకాల్సిందే నీ నామంనా పరిగెత్తిపోవాల్సిందే యేసుకరిస్తున్న నామంన ప్రభా అటువంటి విశ్వాసంపు దశకి మమ్మల్ని అందరినీ లేవనెత్తండి ప్రభా బ్రదర్స్ సిస్టర్స్ ఆశ్రయించండి ప్రభావ ఎన్నడు దున్నని భూమిని మేము దున్నాల అటువంటి భాగ్యను అనుగ్రహించి మహిమనందమన్ ఇంటికి సురక్షితంగా చేర్చమన్ ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంన ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన తండ్రి కేసయ్యి వందనాలు ప్రభా తండ్రి స్తోత్రములు తండ్రి ప్రభా తండ్రి పురుచిన కాలం తండ్రి నాయన ప్రభా నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినవు తండ్రి దివారాత్రములో తండ్రి ప్రభా నీ కంటి పాప కాచి కాపాడి తండ్రి ఈ యొక్క దినంక కూడా ప్రభాని యొక్క నూతనమైన కృప నూతనమైన శక్తి బలం ఉత్తేజం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు తండ్రి అవును ప్రభా తండ్రి దినములు చెడ్డవి కనుక ప్రభ అనేకులు ప్రభ తండ్రి నాయనా ఈ రోజు సజీవ లేరు వాళ్ళ కాలాలు ముగించుకున్నారు ప్రభా కానీ దినములు చెడ్డవైనా కానీ ప్రభ మేము ఈ దినము సజీవంగా ఉన్నామంటే అది నువ్వు తండ్రి నాయన నీ రెక్కల కింద మాకు ఆశ్రయం ఇచ్చినావు ప్రభ నీ రెక్కల కింద మాకు కనిపినవు ప్రభ కాబట్టే ప్రభా నాయనా తండ్రి మమ్మల్ని మేము సజీవంగా ఉన్నాం ప్రభా కాబట్టి సజీవమైన దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం సజీవమైన దేవుడికి ప్రార్థించగలుగుతున్నాం శుద్ధించగలుగుతున్నాం సేవించగలుగుతున్నాం అంటే నీ కేవలం ప్రభా నీ కృపనే ప్రభ అవును తండ్రి కృప చాలు ప్రభ ఆ కృప మాకు సమృద్ధిగా అనుగ్రహించినందుకు నీకు స్మనాలు ప్రభా నీకు స్తోత్రములు తండ్రి నీకే సమస్త మహిళ గలత ప్రభావములకు కలుగును గాక హె తండ్రి ప్రభ అవును ప్రభ నాయన వాక్యం ద్వారా చూపించినావు ప్రభ అవును ప్రభ ఈ లోకంలో ప్రభ నాయన మీరు శ్రమ పొందినారు ప్రభ తండ్రి మా కొరకు ఎన్నో బాధలు పడి శ్రమలు పొంది ప్రభ మీ ప్రాణాన్నే ప్రభ నాయన మా కొరకు త్యాగం చేసినవు ప్రభ నాయన తండ్రి కాబట్టే మేము తండ్రి ఆ కలవరి తెలువలో మీ త్యాగం వల్ల రక్షణ పొందిన మేము మీ రక్తంలో కడగబడిన మేము ప్రభ ఈ రోజు పరిశుద్ధమైన ప్రభ నాయన ఆ నరకంలోకి పోయి అనుభవించే శ్రమ నుంచి మీరు కాపాడి నాయన మాకు రక్షణ ఇచ్చినారు కాబట్టే ప్రభ తండ్రి ఎస్ అయ్య ప్రభ ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది ఆయనను ధైర్యము తెచ్చుకొనిడి అన్నావు ప్రభ మాకు ధైర్యం నువ్వే ప్రభ ఎందుకంటే మాకు ముందు ఎన్ని శ్రమలున్నా కానీ ఆదరణ కూడా అంతగా విస్తరించి ఉందన్నావు ప్రభ కాబట్టి నీ ఆదరణ మాకు ఉంది కాబట్టి మేము ధైర్యంగా ఉండగలం ప్రభా కాబట్టి ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా మేము ధైర్యంగా ఉండగలుగుతాం ఎందుకంటే మాలో ఉన్నది మీరే కాబట్టి ప్రభ ఎందుకంటే నాయన మీ ఆత్మ మాలో ఉంది ప్రభా నాయన కాబట్టి మీ ఆదరణ కూడా మాకు సమృద్ధిగా ఉంది ప్రభ కాబట్టే ప్రభ నాయన కోవిడ్ వల్ల కూడా ప్రభా నాయన తండ్రి ఈ దినం కూడా నేను సజీవంగా ఉన్నానంటే ప్రభ అది కేవలం ప్రభ నీ కృపనే ప్రభ నా స్థానంలో నాయన రక్షణ లేకుండా ఉంటే అది ఎవరి జీవితం ఏముండేదో నాకు తెలియదు కానీ నేను సజీవంగా ఉన్నారంటే అది కేవలం నీ కృపనే ప్రాభ ఎందుకంటే ప్రాభ ఇంత శ్రమలో కూడా ప్రాభ నాయన అది నన్ను వెంటాడుతున్నా కానీ ప్రాభ అది నన్ను ఏమి చేయలేకపోతుందంటే కారణం నువ్వు నాలో ఉన్నావు ప్రాభ అది నాలోకి రాలేదు ప్రాభ కాబట్టే నాయన తండ్రి నాయన ఈ శ్రమలో ప్రభా ఇంతగా ఆదరించినావు ప్రాభ ఇంతగా నీ రెక్కల చేర్చుకున్నావు ప్రాభ నాయనా ప్రభా తండ్రి కాబట్టి పౌలు లాంటి భక్తుడి జీవితంలో కూడా ఒక ముళ్ళు ప్రభా ఒక దురాత్మ ఉంది ప్రభ ఎందుకంటే అతిశయం ఉండొద్దు కాబట్టి ప్రభ కాబట్టే ప్రభ మాలో కూడా ఎలాంటి అతిశయం ఉండొద్దు ప్రభ నాయనా తండ్రి ఎన్ని శ్రమలు వచ్చినా మేము భయపడము తండ్రి దిగులు ఎందుకంటే మీరు మాలో ఉన్నారు ప్రభ మీరు మాలో ఉంటే మాకు సమృద్ధి కృప ఉంది అలాగే సమస్త ఆదరణ మాకుంది అన్ని మాకున్నాయి కాబట్టే ప్రభా తండ్రి ప్రభ మేము నాయన ఎక్కలేని ఆ పర్వతం మీద మేము ఎక్కాలా ప్రభ గొర్రెపిల్ల ఎక్కడ ఉంటే అక్కడ మేము ఉండాలా ప్రభ కాబట్టే ప్రభా తండ్రి ఈరోజు గొర్రెలన్నీ చెదిరిపోయే ఉన్నాయి ప్రభ నీ గొర్రెల ప్రభ కాబట్టి వాటి గురించి మేము విచారణ చేయాలా ఆ చెదిరిపోయిన గొర్రెలను ప్రభ నీ పర్వతం మీదకి మేము నడిపించాలా ప్రభ ఈరోజు ప్రభా తండ్రి దుష్టుడు అపద్ధికుడు వేషధారకుడు వాడు ప్రభా అన్యాయంగా ప్రభా తండ్రి ఈరోజు క్రైస్తవ లోకంలో నాయన సేవకుల్లో ఉండి ఈ రోజు ప్రభా మనుషులంతా తర్కములతో వివాదాలతో ఈరోజు క్రైస్తవ సమాజం ఒక సేవకుడు ఒక సేవకుడు ప్రభ విమర్శించుకుంటూ నాయన తండ్రి ఈరోజు లోకం క్రైస్తవ లోకమంతా ఎంతో భయంకరంగా ఉంది ప్రభా నాయన నీ గొర్రెలను పాత్ర సరైన మేత మేపలేక నాయన తండ్రి బలహీన పరుస్తున్నారు ప్రభా నాయన తండ్రి కాబట్టి నేను విచారణ చేయాలా వెతకాలా ప్రభా కాబట్టే ఎవరు దొన్నని బీడు భూములు మేము తున్నాలా ప్రాభ ఎవరు కోయని రీతిగా నీ కోత మేము కొయ్యాలా ఎవరు నాటని రీతిగా మీ విత్తనము నేను నాటాలా నీ వాక్యమే ప్రభ ఆ రీతిగా మాలో ప్రయాసం ఉండాలా నాయన లేఖనాలు మేము చదవాలా అర్థం చేసుకోవాలా గ్రహించి నాయన బాటని ఎట్లా ఈ లోకానికి విశదీకరించాలా ప్రభ ఎట్లా ప్రభానైనా మనుషుల్ని ప్రభా సంపూర్ణంగా నీ సత్యంలోకి నాయన నీ తట్టు నడపాలా ప్రభా మాకు జ్ఞానం అనుగ్రహించి ప్రభా తండ్రి ఎక్కలేని ఎత్తైన కొండ ప్రభానైనా తండ్రి అది సీయోను పర్వతమే ప్రభా ఆ పర్వతం మీదకి మేము ఎక్కి ప్రభానైనా అనేకులను కూడా ఎక్కించేలాగా ప్రభా నైనా మమ్మల్ని నడిపించండి కాబట్టి ప్రభ దావీదు ప్రభ శ్రమ పొందినా కానీ ప్రభ దావీదులో ధైర్యం పోలేదు ప్రభ ఎందుకంటే మీరు మాకుంటే మాకు ధైర్యమే ప్రభ కాబట్టే ప్రభా అయినా తండ్రి ఎల్లవేళలా ప్రభా అయినా తండ్రి నాయనా ప్రభ మా యొక్క పిలుపును మేము నిశ్చయం చేసుకొని ప్రభ నిత్యము ప్రభ దానిని మేము జ్ఞాపకం చేసుకొని వినుకున్న వాటిని అన్ని మర్చిపోయి ధైర్యంగా ముందుకు పోయేలాగా నడిపించు కాబట్టే తండ్రి యహోవ ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకు విరిగి వారిని దృఢపరచుటకు బంధకాలలో ఉన్న విముక్తి కల్పించుటకు చరసలలో ఉన్నవారిని విడిపించుటకు నా ప్రభ పాడైపోయిన శిథిలమైన ప్రతి స్థలాలు ప్రాకారాలు ప్రభ మేము కట్టాల ప్రభ నాయన తండ్రి ప్రభ దుష్టుని ఓడించాలా వాడి తలను మేము కూడా చితక తొక్కాలా ప్రభా కాబట్టే ప్రభ వాడి ఎట్లయితే మా మీద విరుచుకు పడుతున్నాడో ప్రభ వాడి రాజ్యం మీద ప్రభ వాడి అనుచరుల మీద ఈ అబద్ధ బోధ మీద నాయనా ప్రభ మేం విరుచుకు పడాలా ప్రభ మేం ధైర్యంగా జయించాలా ప్రభ వాడి సామ్రాజ్యాన్ని ప్రభ శత్రు బలం అంతటి మీద అధికారం ఉందన్నావు ప్రభ కాబట్టే అధికారం మా దగ్గర ఉంది శక్తి మీరు ఉండి మాకు అనుగ్రహిస్తారు ప్రభ కాబట్టే ప్రభా నాయన తండ్రి ఆ యొక్క నీ భక్తులను ఏ రీతిగా వాడు నలక్కొట్టినా ఎందుకంటే ప్రభా వాడికి కలవరము భయం ప్రభా కాబట్టే విరుచుకు పడుతున్నాడు ప్రభా కాబట్టి మేము తండ్రి ధైర్యంగా వాడిని ఎదుర్కోవాలా ప్రభా ఎందుకంటే మాలో మీరే ఉన్నారు కాబట్టే ప్రభా నాయన ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని రోగాలు వచ్చినా ఏవి వచ్చినా కానీ ఈ శరీరం ఏమీ చేయలేవు ప్రభా ఎందుకంటే క్రీస్తు మాలో నివసిస్తున్నాడు క్రీస్తులో మేము జీవిస్తున్నాం కాబట్టి ఇక మీదట మా జీవితాల్లో వెలిగేది క్రీస్తే కాబట్టి ప్రభ నీ వెలుగు ఎదుట ఏ చీకటి శక్తి నిలబడలేదు ప్రభ అవి ఎలాంటి దురాత్మలైనా దయ్యాలైనా అవి ఏవైనా కానీ అవి వెళ్ళిపోవాల్సిందే ప్రభా నాయనా కాబట్టే నీ సువార్త ప్రకటించే వారి పాదాలు సుందరమయమన్నావు కాబట్టే ప్రభా నైనా నీ పాదాలు మేము అడుగు అది వెలుగుగా మారుతుంది ప్రభ కాబట్టే ప్రభా అనేక ప్రాంతాలు వెళ్ళాలా ప్రభా ఎవరు దున్నని బీడు భూములు మేము తున్నాలా ప్రభ నువ్వు ఎక్కడికి నడిపిస్తే ప్రభా నువ్వు ఎక్కడికి వెళ్ళి సువార్థ ప్రకటిస్తే అలా మేము ప్రకటించాలా ప్రభా ఏలియాతో కూడా నువ్వు మాట్లాడినావు ప్రభా ఒక విధవరాల గురించి వెళ్ళిండు ప్రభా ఏలియా కాబట్టి ఒకరా ఇద్దరా ముగ్గుర కాదు ప్రభా నాయన నువ్వు చెప్పినట్టు ఎక్కడికి ను నడిపిస్తే అక్కడికి వెళ్ళి నీ సువార్థ ప్రకటించి నేను మేము శ్రమ పొందితేనే అనేకులు రక్షణ పొందుతారు కాబట్టి మీరు చెప్పినారు కాబట్టి ఆ శ్రమ పొందినారు కాబట్టి ఈ దినం మీరు మేము ఆరాధించగలుగుతున్నాము స్తుతించగలుగుతున్నాము నేను మిమ్మల్ని మేము ప్రార్థించగలుగుతున్నాము వాళ్ళ శ్రమ ఈరోజు మాకు రక్షణ ఇచ్చింది ప్రాభ మా శ్రమ ఈ లోకానికే రక్షణ ఇచ్చేలాగా ప్రాభ అలాగా మమ్మల్ని నడిపించమని విధేయత కలిగి ప్రభా ప్రతి విషయంలో నాయన నీలో కృతజ్ఞతా స్థుతులు చెల్లించి నీలో ఆనందిస్తూ ఎడతెగక ప్రార్థన చేసి ని శక్తి పొందుకొని ప్రతి సమస్యను ప్రతి శ్రమను అన్నిటిని మేము ధైర్యంగా తాళగలిగి వాటి ఎదుర్కొని ధైర్యంగా ప్రాభ ఆ పర్లోక రాజ్యంలో తండ్రి ఆ సింహాసనం ఎదుట నీ ఎదుట నిలబడేలాగా ప్రాభ మాకు ఈ పరిశుద్ధమైన జీవితాన్ని రక్షణను మేము భయంతో వణుకుతో దాన్ని మా ప్రాణం ఉన్నంత వరకు దాన్ని కాపాడుకొని నీ తక్కువ వచ్చేలాగా మీరే మమ్మల్ని నడిపించి అభిషేకించమని మీ పరిశుద్ధాత్మ శక్తి బలంతో నింపమని ప్రార్థిస్తూ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నా తండ్రి స్తోత్రం ప్రభా పరిశుద్ధి గొప్ప దేవ సర్వశక్తి సంపన్నుడ కృపమైన నీకేస్తుతులు స్తోత్రం నైనా గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపచ్చుకొని మమ్మల్ని సజీవ లెక్కలు నిలబెట్టుకున్నారైనా దివారా మమ్మల్ని కాచి కాపాడి నూతన దినం మాకు అనుగరించినారు దాన్ని బట్టి నీకు వందాలు నీకే కృతజ్ఞతలనైనా నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకున్న గొప్ప దేవ మాకు మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని అనుగ్రించారు ప్రతి దశలోనైనా మీరు మాకు సహాయ కలిగి మీ నూతనమైన కృప చేత ప్రభ మేము తృప్తి పరుస్తూ మోళ్ళు ఎంతగానో బలపరుస్తున్నానైనా ఎంత శ్రమలుగుండబోతున్నా కానీ ప్రభావ మాకు అందరికీ ఆదరణ ప్రభావ మీ సమాధానం నా తన మీ యొక్క ప్రేమ తండ్రి దాన్ని బట్టి నీకు వంద నీకే కృతజ్ఞతలైనా థ్యాంక్ యూ ఆర్థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ ఫాదర్ గొప్ప దేవ మీరు ఇచ్చిన కృపకై నీకు వందాలు ఇస్తయ్యా ఎంత భయంకరమైన కాలంలో మేము ఉంటుంది ప్రతి స్థలంలో ప్రభావ మీరు మాకు సహాయ కలిగి ఉన్నందుక నీకు వందాలేసయ్యా ఓ దేవత ప్రతి మీరు మమ్మల్ని కాచి కాపాడుతున్నందుక నీకు వందాలేసయ్యా ఎంత శ్రమలుగుండని ప్రభ నాయన మా మా ప్రియులందరినీ ప్రభావ మీరు కాచి కాపాడనారు నాయన ఎంతగానో ఆదరించినారు తండ్రి దాన్ని బట్టి నీకు వందలు అర్పించుకుంటున్నాం నైనా నీకే కృతజ్ఞత స్థుత్తులు అర్పించుకుంటున్నాం సమస్త ఘనత మహిమ ప్రభావంలో నీకే యుగ కలుగును కాక హాలలు ప్రభావ ఇక మధ్య కాల మీ వాక్యం చేత మీరు మాతో మాట్లాడినారు ప్రభావ నాయన శ్రమలు శ్రమ ఎంతగా ఆధ ఓ ప్రభావ విస్తరిస్తున్న అంతగా మాకు ఆదరణ ఉందన్నారు ప్రభావ ఒక ఆత్మ గురికి ఒక ప్రభావ మేము శ్రమ అనిపించాలా ఓ ప్రభావ ప్రతిథి మీ మైమ కొరకు శ్రమ అనిపించాలా ప్రభావ అంటే వీళ్ళు లోకంలో మాకు అన్ని శ్రమలు తప్పవని మీరు మమ్మల్ని హెచ్చరించినారైనా ఓ ప్రభావ రెండు వేల మీరు మాకు చెప్పినారని అయినా మీకు శ్రమ కలుగును అయిన నేను లోకాన్ని జయించినన్నారు కాబట్టి ఇవన్నీ మేము జయించాలా ప్రభావ జయించాలా ప్రభావ ఎంతో మంది బలహీనలో ఉండగా వాళ్ళందరికీ మేము ఓ ప్రభావ శ్రమ నుంచి చెట్ల విడుదల పొందాలి మేము ఒక మాదిరిలాగానే ఉండాలా ప్రభావ అందుకు మమ్మల్ని శ్రమలు మీరు నడిపిస్తున్నారు బట్టి నీకు వందలు ప్రభావ ఇంత గొప్ప శ్రమలు మీరు మాకు అనుగరించేందుకని నీకు వందాల ప్రభావ నీకే కృతజ్ఞతలైనా దాని పక్షంగా ప్రభ మీ ఆదరణ మాకు ఇచ్చేందుకని నీకు వందాల ప్రభా శ్రమ ఎంతగా అంతగా ప్రభ దానికి మించి ప్రభావ మీ ఆదరణ మాకు ఉంది ప్రభావ బట్టి నీకు వందాలేసయ్యా నా ప్రభావ ఈ శ్రమంలో కూడా మీరు మాకు సహాయ కలిగినందుకని నీకు వందాల్ ప్రభావ మా ప్రియులందరూ మీరు బలపరచండి నూతనంగా అభిషేకించి మీ కొరకు శాసన పెట్టుకోండి ప్రతి శ్రమంలో ప్రభావ బిడ్డలకు ఆదరణ అనుగరించండి సంతోషంతో ప్రభావ ఎల్లప్పుడూ ప్రభుత్వం సంతోషించాలి ఎడతీగక మేము ప్రార్థించాలా ప్రతి విషయంలోనైనా కృతజ్ఞతాస్థితులు చెల్లి నిన్ను శుతించాలా నేను గణపరచాలా మరీ విశేషంగా ప్రాభ ఎన్నడూ దున్నని భూడి భూములు మేము దున్నాలా ప్రాభ నైనా ఎస్ఐ అన్న తన్ని ప్రేమిస్తే మా ప్రేమ ఏ పాటిది ప్రభావ శాస్త్రులు పరిసీలు ఆ రీతిగానే ప్రేమిస్తున్నారు శాస్త్రుల నీతి మీ నీతి అధికం కావాలన్నారు ప్రభా వాళ్ళది స్వనీతి ప్రవ కానీ మాది మీకు నీతి ప్రవ ఆ కలవరిసల్లో మీ నీతి అది ఎంతో పరిశుద్ధమైంది ప్రభా నైనా మేము అనేకులు ప్రేమించాలా ఓ ప్రభావ మీ నామం ఎరగని ప్రజల ఎగ్జికెళ్ళే స్వార్థ ప్రకటించాల ప్రభావ కొత్త ఆత్మల దగ్గర మేము వెళ్ళాలా ప్రభావ నైనా ఎస్ఐ ఎక్కడికి వెళ్ళాలా ప్రభా మీరు మాకు మార్గం చూపించండి మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగరించి మనం ప్రాదిష్టం మనం బలపచ్చని విశేషంగా ప్రభావ ఈ సేవ చేయాలా ప్రభావ ఎన్నో బీ దున్నని బీడి భూమి నూతనమైన అభిషేకం మాకు అందరికి ఓ ప్రభావ మీరు అక్కడ తొలగింది ప్రభావ మేము సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా అలాంటి సేవా జీవితంలోకి నడిపించండి మా బ్రదర్స్ ఇస్తారు అందరు మీరు ఆశ్రయించండి నూతనంగా అభిషేకించండి మంచి ఆరిగల రాబోయే దినాల్లో బహు విశేషమైన స్వార్థ మేము ప్రకటించాలా ప్రభావ దేని విషయంలో భయపడకుండా అనుమానించకున్న విశ్వాసంతో మేము ముందుకు పోవాలా ప్రభావ నైనా ఏసయ పరిశుదాత్మ అభిషేకం నైన్ మీరు నైనా మీరు లోకం వచ్చి పొందుకున్నప్పుడు ప్రభావ వాపేశం పొందినప్పుడు నైనా ఆత్మ మీరు అరణ్యంలో కొనుకోబడినారు ప్రాభ అప్పుడు మీరు నా ప్రియ కుమారుడు అని మీరు పరలోకి నుంచి మీరు పిలిచినారు నాయన అప్పుడు అవును ప్రభావ మీ ప్రియ కుమారులం కాబట్టి మాకు ఈ శ్రమలనైనా దాన్ని బట్టి నీకు వర్ణాలు అర్పించుకుంటాం అయినా గొప్పదేవా శ్రమలుగున్న పోవాలా ప్రతిది జయించాలా అపవాది మీరు జయించినారు ప్రభావ వాటన్నిటి మేము జయించాలా అనేకులను ప్రభా జీవించేది ఏ రీతిగా మార్గం అనేది మేము చూపించాలా అదే మీరే మీరు మాకు ఇచ్చిన ధన్యత ప్రభ దాన్ని బట్టి నీకు వర్ణాలు అర్పించుకోవడమేనా గొప్ప దేవ ప్రతి దశలనైనా విధేయత కలిగి మేము జీవించాలా ప్రభావ వాళ్ళు ఎలాంటి అవిధేత ఉండొద్దు పది పరిశుద్ధంగా జీవించాలా ఓ ప్రభ పరిశుద్ధమైన జీవితం మేము కలిగి ఉండాలా ప్రభావ వాళ్ళు ఎలాంటి అపవితతో మాలు ఉండద్దు ప్రభావ నైనా మిమ్మల్ని పోలి మీద నచ్చుకోవాలా ఆ రీతిక ప్రభ నైనా ఏసయ్యా మీరు అక్కడ పర్యంతరం ప్రభావ మా రక్ష మీ కొనసాగించుకోవాలా ఈ చివరి కాలంలో అనేకలు రక్షణ పోగొట్టుకుంటారు అనుమానంతో అవిశ్వాసంతో ప్రభ నైనా మనుషులంతా నాకు ఎందుకు ఇస్తురామని ప్రభావ ఎంతగానో వాళ్ళు ఇది చేస్తున్నారు ప్రభావ ఆ బిడ్డల పట్ల మీకు మీ కృప చూపించామని ప్రాదిష్టమైన ఓ మేము మీ ప్రియ కుమారులు కనుక ప్రభావం మమ్మల్ని శ్రమలుగు అర్పిస్తున్నారు దాన్ని బట్టి నీకు వాదనలు అర్పించుకుంటాం మీ ప్రియ కుమార్లాగా మేము ఉండాలా ప్రాభావం మీ తిరిగి వచ్చేంత మీరు ఒక పని మీరు మాకు అప్ప చెప్తున్నారు అయినా ఆ సంపూర్ణంగా నిమగ్నం కావాలా ప్రభావ నైనా ఏసై అనేకులకు మీ వాక్యాన్ని ప్రకటించాలా ప్రాబ్ మరణ శ్రమ అది మాకు దాని తర్వాత మాకు ఎంతో ఆదరణ ఉంది ప్రభావ మా పిల్లలందరూ మీరు బలపరిచి నూతనంగా అభిషేకించి ప్రతి మీ కొరకు మమ్మల్ని అందరినీ సాశ్ని ప్రతి దశల్లో నేను మీరు తగ్గింపు తగ్గింపు జీవితం కలిగి మేము జీవించాలా ఎలాంటి అహోం ఉండడానికి వీరేదు ఓ దేవ ప్రతి దశలో నేను మీలాంటి మనసు కలిగి మేము జీవించాలి అహోం రావద్దు ప్రభావ దాన్ని తొక్కి మేము ఆదిష్టమైన వాటి నుంచి మాకు పరిశుద్ధంగా ప్రభావ ప్రీతికరంగా ఇదే కలిగి ప్రవ తగ్గించుకొని మేము జీవించాలి మీ సన్నిధిలో అలాంటి సేవా జీవితంలోకి మమ్మల్ని లు కృతజ్ఞతలు సర్వశక్తి మంత్రుల సర్వాధికారు నీకే వంధనాల ప్రభావ వేలాది దుద్ధలతో కూడిన మాహోన గొప్ప దేవ నీకే స్తోత నీకే వదనాల ప్రభా దేవాయసు ప్రభా మమ్మల్ని సజ్జలక నిలబెట్టిన గొప్ప దేవాన్ని ఈకేస్తూ ఇష్టమైన ప్రభా థ్యాంక్ యూ జీజస్ ఏ ప్రతి దాంట్లో కూడా ప్రభా మీ యొక్క రకలి కింద ప్రభా ఏ విషయంలో కూడా ప్రభా మేము భయపడకుండా ప్రభా ధైర్యంగా మేము ముందుకు వెళ్ళేటప్పుడు ప్రభా మీరు మాకు సహాయపడం చేసినందుకు నీకు వందన అల్లు కృతజ్ఞతలు ప్రభా దేవాసు ప్రభా నీ యొక్క వాక్యం చేత ప్రభా మాకు ఎంతో ఆధారం ఇచ్చిన గొప్ప దేవాన్ని ఇక్కతుంటండి దేవాయీసు ప్రభా ఇంకా మాలో ప్రభా మీకు ప్రభా మేము విద్య కలిగి చూపించి ఉంటే ప్రభా మమ్మల్ని క్షమించి వేసిన ప్రభా దేవా నీకు ప్రభా మేము లోబడి జీవించే దగ్గర ప్రభా నీ అందుకు మేము భక్తి కలిగి జీవించాను ప్రభా ప్రభా ప్రభా ప్రతి అనుభవం ఇస్తున్నందుకు నీకు వందనాల ప్రభా దేవాభ ఇవన్నీ మీరు ఇస్తున్నారంటే ప్రభా మా శైవ జీవితంలో ప్రభా మేము అన్నింటినీ సహించడానికే ప్రభా ఇవి మీరు మాకు ఇచ్చినారని మేము విశ్వసిస్తూ నమ్ముతున్నాం ప్రభా దేవా ప్రభా మేము అన్నింటిలో విజయం పొందుతున్నందుకు నీకు వందనాలి ప్రభా దేవా ప్రభా అదే మీ సాయం వల్లనే ప్రభా మేము ప్రభా ఇతమే ప్రార్థించాలి ప్రభా మేము మాలో ఎలాంటి స్వాదం ఉండదు ప్రభా దేవా ఇతరుల భాగం కోసం మేము ఆలోచించాలా దేవా ప్రత్యేకాత్మ రక్షణకి రావడానికి ప్రభా మరి మేము తువాత ప్రకటించాలండి అనేకులకు నీ యొక్క వెలుగు చూపించాలి ప్రభా దేవాయచ ప్రభా మరి నీ యొక్క రాకడ ఎంతో త్వరలో ఉంది కాబట్టి ప్రభ మేము విశ్వాసంలోనే కాని ప్రభా ప్రేమలోనే కాని ప్రభా మేము స్థిరమైన మంచు కలిగి జీవించాల ప్రభా నీ యొక్క రక్షణ మేము పోగొట్టుకోవద్దు ప్రభా నీ యొక్క రక్షణలో ప్రభా చివరి వరకు మేము నిలబడాలి ప్రభా మరి మీరే మాకు నీ యొక్క పరిశుద్ధితమైన గుంపులు మమ్మల్ని ముద్రించండి ప్రభా దేవాయ ప్రభా నువ్వు అన్నో ప్రభా సమస్తము సాధ్యమే అన్నో దేవా మేము విశ్వసిస్తున్నాము నమ్ముతున్నాం ప్రభా లక్ష నలభై నాలుగు వేల మందిలో మమ్మల్ని ముద్రించి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాం తండ్రి దేవామ్ మరి మీ యొక్క ఆత్మకార్యం క్షేషించాలి ప్రభా దేవాన్ని యొక్క ఆకడికి మా అందరిని సిద్ధపరచుకుని ప్రభావ ప్రతి ఒక్క బ్రదర్స్ ని సిస్టర్స్ ని దీవించి ఆశ్వాదించి ప్రభా అందరినీ ప్రభా అభిషేకించి సేవలు వాడుకునే ప్రభా మా మార్గాన్ని సరళం విషయానికి ప్రభా అనేకులకు ప్రభా అన్నిలకు మేము సువాతి ప్రకటించాలి ప్రభా దేవా ప్రతి ఒక్కరికి ప్రభా నీ యొక్క వెలుగు చూపించాలి ప్రభా నీ యొక్క వాక్యమే మాకు ఆదరణ కడతా ప్రభా దేవాయ ప్రభా యొక్క వాక్యాల ప్రభావ మా కంఠభూషణ్ మేము ధరించుకోవాలి ప్రభా అనేకులకు ప్రభా సభ దేవాయ ప్రభ సువాసనలాగా మేము వాడబడాల ప్రభ దేవాయ ప్రభాన్ని మీరు సాయం చేసి దేవా యొక్క ఆత్మకథను మాకు దయచేసి నీ యొక్క అక్కడికి మా అందరినీ సిద్ధపరచుకోమని ఏ చూకరిస్తున్న మమ్మీ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ని ఆత్మండి సరస్వత్ నడిపించి వాల్పిసత్వం రావాలా దేవా గొప్ప పడాలా ఆత్మవారం ఆత్మ సంపాదవరం ప్రభాన్ని మీరు సాయం చేయండి నా జీవానికి శోధం చేసాం తాకండి శాంతి కాచి కాపాడి మీరు అక్కడ సిద్ధపరచుకోం ప్రేమ గల మేమందరము కూడుకొని ప్రే చేయడానికి అనుగ్రహించిన తరుణాన్ని బట్ వందనా లేసా ప్రభ మేము మీ లోకంలో మీ కొరక ఎన్నో శ్రమర్లు వచ్చినప్పటికీ ప్రభ అది ఎదుర్కొనే ధైర్యాన్ని మాకు అనుగ్రహించండిసాయ ప్రభ ఎందరెందరైతే ప్రభా కష్టాలలో నష్టాలలో ఇరుకులలో ఇబ్బందులలో బాధపడుతున్నారు వాళ్ళందరినీ కాపాడండి సయ గ్రూప్ సభ్యులందరినీ కాపాడండి సయ ఈ కొద్ది పంబడు క్రీస్తు ఏసునామం పేట పాపిన తనయంగా దేవాన్ గొప్పదేవా రాజుల రాజా ప్రభుల ప్రభావ మీకు ఎంతో లెక్కలేనని వందనాల ప్రభావేశ్రీస్తునామం బట్టి వాక్యం చేత మీరు మాతో మాట్లాడినారు ప్రభా వాక్యాన్ని మహదయంలో నీరు కట్టి పల్లింపు మీరు దయచేయండి దేవ మీకు ఎంతో స్థుతుల స్తోత్రాలు ప్రభావ మీకే వందనాలు అయినా వేసి మీరు బొమ్మను కాచి కాపాడుతున్న మీకు వందనాలు ప్రభా మీ కొరకే ప్రభా తీర్మానం చేసుకునే ఈ జీవితం వెనుకడుగు పడకుండా మీ యొక్క పశుద్ధాత్మ శక్తి బలం ముందుకు నడిపించండి ప్రభా తుది శ్వాస వరకు వేసాయా ఎన్ని శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా ఇరుకులు ఇబ్బందులు వచ్చినా గాని ప్రభా వాటన్నింటినీ జయిస్తూ మేము ముందుకు నడవాలా ప్రభావ వేసేయ్యా మీ కృప చేత మీకు అనికరం చేత కాపాడండి ప్రభా మరి ముఖ్యంగా మీ యొక్క పరిశుధాత్మ చేత నడిపించండి ప్రార్థన జీవితం దండి ప్రభా ఉదయం అన్ని రకాలుగా మేము ప్రార్థన చేయాలా ప్రభావ వెలుగు మేము ప్రార్థన చేయాలా ప్రభావ మీరు ఆకలి సమయం ప్రభావ మేము వెలుగులున్న ప్రకారం అనేకులని ప్రభావం మీ యొక్క వెలుగులోకి నడిపించాలా దేవా మీ నామం ని మహిమపరచడానికే ప్రభావ గణపరచడానికి స్మరించడానికి దేవా తీసుకున్న ఈ తీర్మానం ప్రభావ మీ యొక్క శక్తి బలం చేత నడిపించి ప్రభావ మీరే తోడుగా నిడగా ఉన్నామని మహోన్నత నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనకు అందరికీ కేబీపీఎం గ్రూప్ ప్రదర్శిస్తల కుటుంబాలకి అందరికీ సదాకాలం తోడుగాక అందరికి ప్రైజ్లోడ్ అన్న అందరికి ప్రెజ్లో ప్రెజర్